విజయ్ భాస్కర్ బ్రదర్ మీరు ప్రేయర్ స్టార్ట్ చేస్తారా అన్న అవైలబుల్ ఓకే ఓకే ప్రేజ్లు అది దీపా సిస్టర్ మీ అక్క పేరేంటి సానియా స్వప్న సిస్టరా త్మే కృపాక నిల దేవ ఈ ప్రభావం ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎక్కలేదు ఇలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఏసీ ప్రభావం పొద్దున్న కాచి కావాలని ఎక్కడ ఇవ్వాలని ప్రభావం ఆకం దాని ప్రభావం ఏసీఐతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు అక్కడ మీరు అని వాగ్దానం చేసిన గొప్పది కూడా మా మధ్యన మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ప్రభాతాన్ని గ్రూప్ ఆక్రమించుకునే ప్రభావం అని ఇక్కడ పార్టిసిపెంట్ జ్ఞాపకండి వాళ్ళకు తీర్చండి ప్రభావం స్వప్న సిస్టర్ మీరు పాట పాడతారా స్వప్నా సిస్టర్ ప్రైజ్ పాట పాడతారా సిస్టర్ ఆ పాడండి కుతూహలా మార్బాటమే నా యేసు సన్నిధిలో కుతూహలా మార్బాటమే సన్నిధిలో ఆనందమానందే నా సన్నిధిలో ఆనందమానందే నా సన్నిధిలో కుతూహల్ల మా పాఠ మే నా సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తులగేను ఏ రక్తలో ఋసునందు జీవితం కృత కృపాద్వార రక్షణ పరిశుధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో రిసునందు జీవితం కృపాద్వార రక్షణ పరిశుధాత్మాలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేను ఆత్మలో దేవుడు గుర్తించును నన్ను అద్భుతమద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేను ఆత్మలో దేవుడు గుర్తించు నన్ను అద్భుతమద్భుతమే కుతూహల మార్బాటమే నా ఈసుని సన్నిధిలో శక్తి నిచ్చు వేసు జీవం చుయేసూ జయములపై జయమిను ఏముఖ కూడి స పారి ఉరంత చాటదము శక్తి నిచ్చు ఏ జయములపై జయమిచ్చును ఏకముఖ కోడి ఓ సన్న పారి ఊరంత చాటము కుతూహలా మార్బాటే నా సన్నిధిలో బూరాధ్వానీతో పరుశుతులతో ఏ సూరానై ఉండే ఒక్క క్షణంలో నేరు పాత్రం పొంది మహిమలో ప్రవేశించుదా పూరాధ్వానితో పరుశుతులతో ఏ సూరానై ఉండే ఒక్క క్షణంలో నేరు పాత్రం పొంది మహిమలో ప్రవేశించుదా కుతూహల మార్బాటే నా సన్నో ఆనందో ఆనందమానందో కుతూహల మార్బాటే నా సన్నోక్ యూ సింక్ యూ సి ఈ రోజు మన మధ్యన రవి బ్రదర్ ఉన్నారు వాక్యం షేర్ చేసుకోవటానికి ప్రేజ్లాడ్ రవి బ్రదర్ ప్రేజ్లాడ్ వాక్యం షేర్ చేసుకోండి ఒక్క నిమిషం దేవుని వాక్యం జాయించుకో ముందు కొంతసేపు మనం ప్రాణాల సమయం గడుపుదాం పరిశుద్ధుల ఒక తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఏసీ ప్రభావానికి ఎంతో వందాలయనా నిన్న నీళ్లు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడిన దేవ నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయినా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సులుచితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవెట్టుకున్నారు ప్రివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇంకో నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు అయినా నీకు ఎంతో వర్ణాలు ప్రోభా గొప్ప దేవ ఇక సాయంకాల సమయంలో మీ పాదాల చింత మేము చేరి ఉన్నాం ప్రోవా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాలు మా సరి చేయండి మీకు పరిశుధుతలు నడిపించండి మరోసారి ప్రభావ మా జీవితాలను మీరు సమర్పించుకుంటుండగా ప్రభావ మీరు స్వీకరించండి మా ఆత్మలను మా శ్రీ మా జీవమును ప్రభావం శుద్ధీకరించండి మీకు సంపూర్ణతలకు నడిపించినైనా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలనైనా దేవ పరుశుధాత్మ దేవ మా హృదయాలు మీరు మాతో మాట్లాడండి వాక్యం ధ్యానించబోతుండగా ప్రభా మీకు నూతనమైన గృహం మాకు అనుగ్రహించండి ప్రభావ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ వాక్యకు వెలుగులో ప్రభా మా జీవితాలు మహదయాలు పర్వ మేము పరిశీలించుకోవాల ప్రభావ ప్రతి దశలోనైనా సంపూర్ణ సాగిపోవాల ప్రభా నా దేవ ఇచ్చవరి కాలంలో భయంకరమైన కాలంలో అయినా మేముంటుండగా ప్రభావ ఎక్కడ తీసినా ప్రభా అలజడి భయంకరమైన పరిస్థితులనైనా ఇవన్నీ మీరు ఆకలి సూచనల ప్రభావ ఇ చివరి కాలం ఉంటుండగా ప్రభావ అనేకులు ప్రేమ చల్లారిపోతుందన్నారు ప్రభా కాబట్టి అంత వరకు సహించే వాడే రక్షింపబడే వాకింగ్ సెల్ కాబట్టి ప్రవా మీరు మాకు ఆజ్ఞపించిన ప్రతి ఒక్కటి ప్రవా మీరు ఈ లోకంలో తిరిగి చెంత ప్రవ్వా సజీలుగా ఉండే ప్రవా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా అనేకులు ప్రకటించాలా ఈ నామాన్ని ప్రసిద్ధి చేయాలా మీకు వరకు మీ శోర కార్యములు మేము జరిగించాల ప్రభావ అలాంటి ప్రయాసంలో మేము ముందుకు పోవాల ప్రవా అలాంటి ప్రయాసాలు మేము ముందు కొనసాగలన్న నేను తగిన ప్రవ మీకు పరిశుధాత్మ నడిపింపు ప్రభా ఆసక్తి ప్రవ ప్రయాసము కలిగి మేము ముందుకు పోవాల ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని అందరూ నటించాలని ప్రార్థనం మీరు అక్కడ తొలిగిన ప్రభావం సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావం సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడని దర్శించండి బలపరచండి నూతనంగా మమ్మల్ని అందరిని అభిషేకించి వాక్యం మాట్లాడండి మీకు పరిశుద్ధాత్మను నడిపింపు మాకు దయచేమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామం ఉన్న ప్రార్థి నామం తండ్రి ఆమె ఈరోజు మనము ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నాములు మీకు అందరికీ వందనాలు కాబట్టి ఈరోజు మనము ధ్యానించే ఒక అంశం ఏంటంటే నశించిపోయిన దానిని వ్యక్తికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను అనే గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది మొట్టమొదట మనం అది గ్రహించగలగాలి నసించి దాని అన్నప్పుడు ఎక్కడ నశించిపోయింది ఎందుకు అది నశించిపోయింది ఎందుకు ఆయన వెతికి రక్షిస్తున్నాడు వెతకకపోతే ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు తన శిష్యులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు తన శిష్యులు ఏర్పరచుకొని ఆయన పరిచర్ చేసే ఆ దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రీతిగా మన ప్రభు పరిచర్ చేసింది ఆయన పరిచయం చేసే విధానంలో ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది పాపం వల్ల మనుషులు నశించిపోయినప్పుడు తన సృష్టిని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయటానికి పాపంలో నుంచి శాపంలో నుంచి వాళ్ళని తిరిగి ఆయన రాజ్య నివాసులుగా ఆయన యాజకులుగా చేయటానికే ఆయన ఈ లోకంలో దిగి రావాల్సి వచ్చింది మొట్టమొదట సృష్టిలో ఆది కాన్న అధ్యాయం పదిహేను వచ్చి మనం సృష్టిలో అక్కడి నుంచే సమూహానికి దేవుని బిడలకి యుద్ధం అక్కడ జరిగిందంటూ మనం చూస్తాం నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కడుగు చేసేది నేను కాబట్టి వాడు మనిషిని ఎప్పుడైతే మోసగించిందో ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది ఈ రోజు కూడా వాడు అనేకులు మోసగిస్తూనే ఎందుకంటే వాడు ఎట్లా మోసగిస్తాడు మనం అర్థం చేసుకోవాలా వాడు ఏ రీతిగానే మోసగించవచ్చు ఒక సేవకుడి ద్వారా నేను మోసగించవచ్చు నీ ఎరుగు పొరుగు వాళ్ళు నీ ఉద్యోగ స్థలం ఏ విధంగా అయినా సరే దేవుని బిడలకుడు మోసగించి ఆయనతో సహవాసం చేయకుండా వాడు ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ మనం చేసుకోవాలా ప్రతి దాంట్లో నుంచి కూడా మనము వాడి కుయుక్తుల నుంచి మనము బయటికి రావాలి మనం విజయం పొందాలి ఏ రీతి ఎప్పుడైతే దుష్టుడు వాడు ఎప్పుడో తిరుగుబడతానం చేసిండో పల్లో పరలోకంలో వాడు పడవే అందుకే మనం ప్రకటన గందం మనం చూసినప్పుడు పన్నెండు అధ్యాయంలో వాళ్ళంటే దివారాత్రులు మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నవాడు దివారాతులు నేరాలు మోపుతున్న పరలోకంలో ఒక యుద్ధం జరిగింది గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వాడు అనుచరులు మొత్తం కింద పడవేబడ్డారు ఆ యుద్ధం గెలవలేక లూసిఫర్ సైతాన్ని వాడు కింద పడవేబడ్డాడు వాడితో పాటు వాడు అనుచరులు కింద పడవబడ్డారు అక్కడికెళ్లి వాడు మనుషుల్ని పరలోకం నుంచి పోనీయకుండా ఎన్నో ఆటంకాలు పెడుతూ దేవుణ్ణి తెలుసుకునేయకుండా వాడు యుగ దేవతలాగా వాడు ఉండి గుట్టితనం కలుగజేసి దేవుని మహిమ వాళ్ళకు ప్రకాశించకున్న వాడు అడ్డగిస్తుంది ఈ రోజు కూడా అనేకులు గుటితనంలో ఉన్నారు అని అక్కడ మనం చెప్పబడుతూ ఉంటాం మన ప్రభు చెప్తాడు అక్కడ శాస్త్రుల పరిశీలనతో చెప్పినప్పుడు అలాంటి అప్పుడు వాడు సమయం కొద్దిగే ఉందని వాడు ఏం చేస్తాడు బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చిన నన్ను కూడా సమయం తక్కువనే ఉంది వాడు తెలిసిపోయింది ఆల్రెడీ ఇక నన్ను ఖచ్చితంగా దేవుడు తీర్పు తెరిస్తూ కాబట్టి వాడు ఎంత వేగంగా వాడు వాడు ప్రాణాలకు కొనసాగిస్తుందంటే మనుషుల్ అట్లా వేగంగా వాడిని మనుషులను దూరి అబద్ధ బోదల చేత ఆ రకరకాలమైన పాపక నియమాల చేత మనుషుల్ని చెరకొని వాడు ఎంత కుయుక్తిగా పనిచేస్తున్నంటే సునాయసంగా మనుషులు మోసగిస్తున్నాడు వాడు కాబట్టి ఈ రోజు కూడా వాడు మోసగిస్తున్నాడు బోధల ద్వారా అనేక ద్వారా అందుకు మనము ప్రతి దశలో బహు జాగ్రత్తగా మనం పరిశీలించుకొని దేవుడు ఎందుకు మనం దేవుడు లోకంలో ఆయన పనిముట్లుగా లేక ఆయన సేవకులుగా ఆయన ఏర్పరచుకున్నాడు అది మనం గ్రహించి మనం ఏం చేయాలంటే ఆ మోసంలో ఉన్న వారిని యుగ దేవత కలిగేసినప్పుడు ఆ గుడ్డితనం నుంచి దేవుని మహిమను చూపించే వారి మనము ఉండాలి అందుకొరకు దేవుడు మనం ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు ఆయన లోకంలో ఎంతగానో ఆ చేసి ఎన్నో విషయాలు ఎన్నో బయలుపరిచింది తన రాజ్యం గురించి తన తన పరిచయం గురించి ఎట్లా మీరు ఎట్లా వెళ్ళాలి అన్ని ఆయన చెప్పేసి ఆయన దాచుకోకుండా సమస్తం గూడార్థంగా నేను ఎంతకాలం నేను గూడార్థంగా మాట్లాను ఇప్పుడు నేను గూడార్థంగా మాట్లాడను నేను స్పష్టంగా మీతో మాట్లాడుతాను కాబట్టి మీరు గ్రహించి మనం ఏం చేయాలి ముందుకు ఎందుకంటే వాడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడికి సమయం కొంచెమే ఉంది సహోదరుల మీద నేరాలు మొక్కడు కాబట్టి మనలో ఎలాంటి నేరాలు ఉండొద్దు ఒకవేళ మనలో ఎలాంటి బలహీతలు ఉన్నా కూడా ఆయన వాక్యకు వెలుగులో మనం ఏం చేయాలి సంపూర్ణంగా సరి చేసుకుని పోవాలి అప్పుడే మనం దుష్టుని మీద విజయం పొందగలం లేకపోతే ఏమవుతుందంటే వాడు అక్కడ పడవే పడ్డాడు మన మన వాడు నేను పడవే కాబట్టి నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నువ్వు ను నాకు చెప్తావు ను వాడు వల్టా మనమే తిరుగుతాడు వాడు మనకు భయపడడానంటే వాడు ఎప్పుడు భయపడతాడు దేవుని ప్రభుని ధరించుకొని ఆయన పరిశుద్ధంలో మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడు వాడు వణుకుతాడు తగితం వణుకుతాడు ఎందుకంటే వాడుకు వాడు లెవెల్ కంటే మన లెవెల్ ఎక్కువ దేవుడు అట్లా పెట్టిన మనం అంటే దేవుడు ఒక ప్రధానలాగా మనం పెట్టింది కాబట్టి ఈ బోధ సాధారణంగా చర్చలో ఉండదు కాబట్టి ఆకాశ మాన దురాత్మ సమూహంతో మన మనం పోరాడుతున్నాం అంటే ఆ సమూహాలతో మనం పోరాడాలంటే మన ఆత్మీయ శక్తి అట్లా ఉండాలని మనకి దేవుని వాకిందరం మనం అది జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి మనం ఆ స్థాయిలో దుష్ట మీద విజయం పొందాలా అంటే మనము ఆ లెవెల్కి ఎదగాలంటే మనం ఇంకా ఆయన వాకి వెలుగులో మన మనల్ని మనం సంపూర్ణంగా పరిశీలించుకొని మనం ముందు కొనసాగినప్పుడే అనేకులను మనం విడివచ్చిన ఇవ్వగలం లేకుంటే వాడు మన నేరాలు ముప్తాడు నేను ఒక ఒక దిగ్గర పాస్టర్స్ ఒక ఒక మీటింగ్ లో ఒక నన్ను పిలిచింది ఒక ఒక సంఘంలో పాస్టర్స్ ఆ సైడ్ లో అప్పుడు ఏం జరిగిందంటే ఆ మనం వింటూ ఉంటాం కదా మనం క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధం తెలుసు మీరు ప్రతిరోజు మీకు ఆ విషయం తెలుసు పర్టికులర్ గా దేవుడు ఎందుకు అది మనకు జ్ఞాపకం చేస్తానంటే అది ఆ కే ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో ఉన్నవాళ్ళే కాబట్టి నువ్వు అది ఎట్లాంటి యుద్ధం అనేది కూడా మనకి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచింది తన బిడ్డల ద్వారా తన సేవకుల ద్వారా బయలుపరిచిండు కానీ మనం ఎట్లా దాన్ని పాటించాల చెప్పిండు ఏ రీతిగా దాన్ని కొనసాగించాలో చెప్పిండు అది ఎట్లా అయితే దాన్ని మనం కొనసాగిస్తే విజయం పొందు అన్ని బయలుపరచబడ్డే మనకి కాబట్టి అందుకే మనం ఎక్కడికి పోయినా ఈ వాక్యాలు జాగ్రత్తగా రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎంతో పసి పిల్లలు దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిపే చిన్న పిల్లలకి ఎట్లా చెప్తాము అట్లా మనం జాగ్రత్తగా చెప్తాం ఒక అలాగా అంటే ఆత్మీయ దశలో వాళ్ళకి అట్లా చెప్తాం కాబట్టి అట్లా చెప్పినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు కూడా గ్రహించగలుగుతారు అది ఎట్లనేది కూడా వాక్యాలు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పి ఇక్కడ మనం చెప్పే విధానం వేరే ఉంటుంది అక్కడ చెప్పే విధానం వేరే ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ మనం అంత బలమైన ఆహారం తినే స్థితికి మనం అంత సేవకులమే దేవుని పరిచయంలో మనం ఉన్న వాళ్ళము లేక ఆ మనము ఆ వాక్యంలో బలపడ్డ వాళ్ళం ఎంతో మంది మనం అంత సేవకులుమే కదా కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు కానీ ఎందుకు మనం అది కొనసాగించలేకపోతున్నాం అనేది పాయింట్ ఇక్కడ ఎందుకనంటే ఆ సేవకుడు ఏం చెప్తున్నంటే నేను చెప్పిన ఆ రోజు వాక్యం దేవుడు బయలుపరిచేయండి ప్రభావా ఈ సంఘానికి ఎలాంటి వాక్యం చెప్పు నేను అన్న చెప్తున్నాను కదా ఎప్పుడు మీరు సిద్ధపడి ఉన్నారా బ్రదర్ మనం ఎప్పుడు ఎప్పుడు పాయింట్స్ రాసుకొని ఖాళీగా ఉన్నప్పుడు మనం గ్రహించి అట్లా పెట్టుకుంటాం వాక్యాన్ని టైం వచ్చినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తాం అన్నట్టు ఆ రోజు నేను ఆడియన్స్ లాగా వినడానికి పోయినా అక్కడ ఆదివారం సరే ఒక ఊరికి వెళ్ళినా వాళ్ళు ఇంకా వాళ్ళ చుట్టాల దగ్గర పోయితే వాళ్ళతో కొంత సమయం గడిపినప్పుడు ఆదివారం అంతా చర్చిపోతుంటారు అని అంటే అక్కడ పోయినాం ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు ఎవరు ఆయన కూడా దేవుని సేవ చేస్తారు అంటే ఆయన పిలిచి వాకింగ్ చెప్పాను బ్రదర్ అని చెప్పంటే అప్పుడు నేను అనుకున్న ప్రభావ ఏ వాక్యం చెప్పాలో ప్రభా అంటే దేవుని నాకు చూపించింది వాకింగ్ ఆ సిద్ధపడిన వాక్యాన్ని నేను ఆ రోజు చెప్పడం జరిగింది అయితే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎందుకంటే దురాత్మ సమూహాలు మన మాట వినాలంటే ఆ మన ఆత్మీయ స్థితి ఎట్లుండాలనేది అది మనకు బయలుపరచబడతా ఉంది ఎందుకంటే మనము ఈ లోకంలో ఆదివారం మనం చూ మనం సోమవారం నుంచి మాములుగా అట్లయితే చేసుకుని పోయిన సేవ పరిచయ కాదు మనది మనది ఏంటంటే ఆత్మీయ పోరాటం అంటే మనమేదో గొప్పవాళ్ళు కాదు దేవుడు మనకిచ్చిన తలంపు మనకిచ్చిన పిలుపు అది మనం ఎక్కడ పోయినా కానీ దేవుడు కార్యాలు చేస్తుంటారు ఎన్నో కార్యదర్శాలు ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా అయినాయి ఎందుకనంటే దేవుడు అలాంటి పరిచయం కొరకు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ స్థితికి తగ్గట్టు మనం ఆత్మీయ జీవితాలు ఇంకా కొనసాగించుకోవాల ఇంకా ఆత్మీయంగా మనం బలపడాలా చలారేపై జీవితం మనలో ఉండొద్దు అన్నట్టు దేవుడు అగ్ని ఎప్పుడది మండుతూనే ఉండాలా అగ్ని లేకపోతే వాడు మన మాట వినడనట్టు అయితే ఆ రోజు ఆ వాక్యం ఆ వాక్యం ఎందుకు దేవుడి నాతో నాకు తెలియదు కని ఆ ఒక వ్యక్తి కోసం ఆ పాషాల గురించి మనల్ని నడిపించే సంఘానికి పోవాల్సిన సంఘం వాక్యం వెళ్ళింది పాషాలు శుభవాల్సిన వాక్యం వెళ్ళింది అందరికి ఏ రకంగా అందరికి వాక్యం వెళ్ళింది కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే వాక్యం అయిపోయిన తర్వాత ఆయన చెప్తుండ్రు హైదరాబాద్ ప్రాంతంలో ఒక వాళ్ళ చర్చి బిలివర్ ఒక ఆమె ఉండేది ఆమె ఏమైందో రక్షణ పొందింది ఆమె ఏమైందో మరి ఎక్కడ తెలియదు మనకి అయితే అక్కడ ఒక ఒక దయ్యం పట్టింది అది చాలా పవర్ఫుల్ దయ్యం అది ఆ దయ్యం పడితే ఆమె దాని అది ప్రతిరోజు అత ఆమెను సతాయిస్తుందంట సతాయిస్తుంటే అది ఏం అర్థం కాక ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నాడు ఏమేమో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అక్కడ కొంతమంది అక్కడ చేర్చుకెళ్తుందామే అక్కడ చేస్తున్నారు కానీ ఏం ప్రయోజనం లేదు చివరికి ఆ పాషాద్ గారు ఏం చేసిందంటే అమ్మ మీరు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చేసేయండి ఇక్కడ మనం ప్రార్థన పెడదాము అని చెప్పని చెప్తే సరే అని చెప్పి ఆయన మాట విని ఆమెం చేసింది హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఒంగోలు ప్రాంతం కందుకూరు ప్రాంతానికి రావటం జరిగింది అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన సాక్ష్యం చెప్తాను నేను చెప్తున్నా ఈ వాక్యం అంతా తర్వాత దురాత్మ సమూహంలో నీ మాట వినాలంటే నీ ఆత్మీశీతి ఎట్టుండాలా అని దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట ఆయన అంతా విని ఆయన ఏం చెప్తా సాక్ష్యం చెప్పాను తెలుసా ఆ రోజు వాళ్ళు అందరు సంఘము సంఘ ఉన్న వాళ్ళ సభ్యులు అందరు కలిసి ఒక ఒక చర్చిలో వాళ్ళు వాక్యం చెప్తూ ఆమె గురించి స్పెషల్గా ప్రార్థన మీటింగ్ పెట్టినారు పెడితే ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ పాస్టర్ ఆమె అప్పటికి ఆ దయ్యం బయటకు వచ్చింది బయటకు వచ్చి ఏదైనా చిత్రవత చేస్తా ఉందండి ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ పాస్టర్ పోయి ప్రార్థన చేస్తాను ఏ స్థలంలో పోతాన ఈ విడిచిపెట్టుకోవని అతను ప్రార్థన చేస్తూ ఉంటే అది ఒక్కసారి గట్టి విజృంభించి నీలాంటి వాడిని చాలా మందిని చూసిన నువ్వు నాకు చెప్పేది అంది నోరు అని చెప్పి ఆ దయ్యం ఆ పాస్టర్ గారితో మాట్లాడుతుంది అంట ఆయన చెప్తాడు అని చెప్తుంటే నాకు ఎంత దుఃఖం అనిపించిందంటే అని చెప్తుంటే చూడు ఆయన హృదయము ఎంతగా మన్నీంపబడింది అంటే ఆ చెప్పిన వాక్యం అతనికి దేవుడు అది జ్ఞాపకం చేసింది అందుకే మనం ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో చోట్ల పరిచరికి మనకు వెళ్తూ ఉంటాం ఏ టైంలో ఏం జరుగుతుంది అని తెలుస్తుందా ఒక పరిచయలను నువ్వు ఒక స్థానంలో నువ్వు లేక ఒక సంఘంలో నువ్వు బోధ చేస్తూ ఉంటుంది షడన్ గా మనుషులు దయ్యాలు పట్టించిన అంటే ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతే ఒక నమ్మకం ఉంది మనుషులకి అలాంటి టైంలో కొంతమందిని మన దగ్గర తీసుకొస్తే ఆ టైంలో ఆ పాఠశాలను మాట్లాడేట్లు మనం మాట్లాడితే మన పరిస్థితి ఏం చెప్పండి ఆడియన్స్లో ఎంతో విశ్వాసంలో వచ్చి ఉంటారు కదా సంఘానికి అలాంటి వాళ్ళ ముందు ఆ వాడు దుష్టుడు మాట్లాడితే ఆయనకి ఎంత అవమానంగా ఉంటుంది చెప్పండి అప్పుడు నాకు అర్థమైపోయింది అలాంటి పరిస్థితి నీకు నీ పరిస్థితి ఏంది చూడండి ఎందుకనంటే ఏదో మామూలుగా సాధారణంగా ఉంటే అలాంటి పరిస్థితులు రావండి ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించి అపోస్తులు ఎట్లా ముందుకెళ్ళినో అప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా కార్య జరిగినో ఎట్లా వాళ్ళు ఎలాంటి పోరాటం చేసిన రో ఎట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సేవా జీవితాన్ని కొనసాగించుకున్నారు ఎంతమంది ప్రభులు నడిపించినారు ఎంతో మంది పొందినారు ఎంతో మంది అన్నులు ఆయన ముందు మోకాలుంచి ఈయన దేవుడు చెప్పి తెలుసుకున్నారు పట్టణాలు పట్టణాలు గ్రామాల గ్రామాలే మారిపోయిన ట్రైన్లో ఎట్లా సాధ్యమైంది ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించడం వల్ల సృష్టిలో ఆయన శనువు గొప్ప యుద్ధమే చేసిండు లోక పాపం మీద ఆయన విజయం పొంది అది మామూలు విషయం కాదని ఇంత గొప్ప త్యాగం చేసి దాన్ని కూడా ఆయన ప్రయోనంగా పెట్టిండు వెల పెట్టిండు ఆయన అంత ఈజీగా అది రాలేదు తన ప్రాణాన్ని పెట్టాల్సిన తృణప్రాయంగా సంపూర్ణంగా తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది ఆ త్యాగమే మనకి ఈరోజు గొప్ప రక్షణ మనకు దేవుడిచ్చింది ఏది కూడా ఫ్రీగా రాదు కదా ఆయన వెలపెట్టి మనకు విలువ పెట్టి తన ప్రాణాన్ని రక్షణ ఇచ్చిండు అంతగా త్యాగం ఆయన సేవ ఆరంభం నుంచి ఆయన శివు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసేంత వరకు కూడా ఆయన ఎట్లా జీవించిండో ఏ రీతిగా మన ప్రభువు బోధించిండో తన శిష్యుని ఎట్లా బలపరిచిండో సేవకులతో ఎట్లా మాట్లాడిండో సంఘం అక్కడ ఎదురు వారు వారి ప్రశ్నకి ఎలాంటి ప్రశ్నలకి జవాబిచ్చిండో అవన్నీ మనం చూస్తాం అక్కడిని ఎంతగానో ఆయన చిత్రమత చేసి మాటలతో అయినా కానీ వాటి అన్నిటిని భరించింది ఆయన ఎప్పుడైతే పట్టబడిండో అప్పుడు ఆయన ఎక్కువగా మాట్లాడలేదు మౌనంగా రెండు మూడు సార్లు రెండు టైం త్రీ టైమ్సే మాట్లాడి నేను అంతకుముందు మాట్లాడిను కానీ అప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఒక త్యాగము ఒక ఒక గొప్ప యాజ్ఞం చేయబోతుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ మాట్లాడదు మాట్లాడితే ఆయన ఆయన అనుకున్న దీక్ష దుష్టుని ఏమన్నా చేయొచ్చు అందుకే మనం కూడా ఏం చేస్తుంటే సేవకులతో మాట్లాడేటప్పుడు ప్రతి దశలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి ఎవడి మీద మనం ఎలాంటి నిందలు పెట్టద్దు ప్రతి విషయంలో జాగ్రత్త అలాంటి బలహీతలు ఉంటే వాటి మనం బయటకు రావాలా ఎందుకంటే మన సేవ పరిచయాల పౌలు అంటాడు సంపూర్ణ లౌకటకు సాగిపోదాం అన్నాడు అంత గొప్ప దైవ చేయండి సంపూర్ణం కావాల పౌలు అప్పటికి కూడా సంపూర్ణ ఒకటి సాగిపోండి అని చెప్పలేదు సంపూర్ణ లౌటకు సాగిపోదాం అన్నడండి అంటే మనమందరం సంపూర్ణగా తయారు కావాలా ఇది ఎండి టైం కదా వాడు విజృంభించి సమయం తక్కువేని వాడు గొప్ప ఎంతోమందిని వాడు మోసంలో నడిపిస్తుంది మోసగించి అబద్ధ బదులు తగ్గి డిబేట్లు పెట్టుకొని వాడు మనుషులు తప్పుదోవ పట్టించాడు దేవుని సేవకులను సైతం వాడు మార్గం తప్పించేసి ఆ రీతి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఆ రీతిగా చేసుకుంటూ పోయినారు అలాంటి టైంలో అనేకులు ప్రేమ చల్లారిపోతు వాళ్ళకి చెప్పి ఓపిక కూడా లేదు అట్లాంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఎంత బహు జాగ్రత్తగా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన సెలవు మెదిసిన త్యాగము మనకి ఈ రోజు గొప్ప రక్షణ ఇచ్చింది యేసు ప్రభు తన శిష్యులు చేసిన పరిచర్య ఎలాంటి పరిచర్య చేస్తున్నారు ఆ రోజు ఆ పాస్టర్ ఆ రీతిగా చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది తర్వాత ఆయన ఏం చేసింది తెలుసా రోషన్ తెచ్చుకొని ఏడు ఏడు మంది ఫార్షుల్ని పిలిపించి ఉపవాస ప్రార్థన పెట్టించినట్టని కోసం తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు అయినా చూడండి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బైబుల్లో కూడా ఎదురైనాయి అలా అపోస్తుల టైంలో కూడా ఎదురైనాయి అపోస్తుల టైంలో కూడా ఎదురైనయి అవి ఎప్పుడు బహాటం ఎదురైతే అంటే అవి మనుషులు చూస్తారు ఆ టైంలో నాకు పౌ నాకు యేసు ప్రభు తెలుసు పౌలు తెలుసు నువ్వెవరు చూడండి అలాంటి టైం అనంత ఎందుకంటే ఎప్పుడైతే మనం సువార్థ పరిచయంకి మనం వెళ్తామో యుద్ధంలోకి అడుగు పెడతామో ఎప్పుడైతే మనము వెళ్తామో అప్పుడు అవి మన మీద అటాక్ చేస్తాయన్నట్టు ఇది తెలిసి మనకి ప్రతిరోజు మనము అన్న ద్వారా కాబట్టి కొన్ని అనుభవాలు కూడా మనం చూసినాం ఎందుకంటే ఇది సత్యం మనం మనం గ్రహిస్తున్నాం కదా బైబుల్ ఆధారం ప్రకారం ఉంది కాబట్టి మన సేవా కూడా మనం ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో మనం బలపడి మనం ముందుకు వెళ్ళాలా అనేది ప్రణాళిక ఆయన చేసిన త్యాగము ఈ సృష్టిలో మనుషులందరికీ రక్షణ ఇచ్చింది కాబట్టి త్యాగం చేయకపోతే ఏది కూడా రాదు సునాయసంగా చూడండి ఈరోజు చూస్తే భయంకరమైన పరిస్థితులు కదా రక్షణ మార్గము ప్రకటించే విధానమే చాలా తక్కువైపోయింది ఈరోజు ఇన్స్టెంట్గా ఒక ఒక స్థలంలో ఒక ముగ్గురు సేవకులు ముగ్గురు బ్రదర్స్ మేము కలుసుకున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే సరే నేను వెళ్తే అక్కడ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నాము ఆ టైమ్ లేకపోతే ఒక అతను ఎవరు అతను వచ్చింది మాట్లాడుకుంటూ మాట్లాడుతా మనకు తెలుసు కదా మనుషులకి ఎట్లా సువార్త రిసీవ్ చేయాలి అనేది మనకు తెలుసు వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళకి రక్షణ చెప్తుంటే అతనికి అతను వాక్యం వింటున్నాడు నేను ఆ టైంలో చెప్తుంటే కొంత వాక్యం చెప్పిన తర్వాత ఆ ఒకసారిగా కొంత చెప్పిన తర్వాత నేను వీళ్ళు చూసి ఆయనకి స్వార్థ చెప్తా ఉన్నాను ఆయన ఏమన్నా తెలుసా ఈ సృష్టిలో అందరు దేవుళ్ళు ఒకటే కాబట్టి అందరూ ఒకటే కాబట్టి అందరూ ఒకటే మీరు చెప్పినది ఏం లేదంటే అందరు వేరు యేసు ప్రభు వేరు అని కొంత సువార్త చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఒక ప్రేరేపణిస్తున్నాడు చాలు ఇంకంతవరకు చాలు ఇక్కడు మాట్లాడొద్దు అని చెప్పు ఆ ప్రేరేపణ కలుగుతున్నారు హృదయంలో స్టాప్ తర్వాత ఆయన మాట్లాడి ఏదో ఇట్లా ఆయన ఏం మాట్లాడింది తెలుసా ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక సేవకుడు అంట పాస్టర్ అంట ఎవరో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి మీద పడితే ఆ పాస్టర్ చెప్పిండంట అతను నా దగ్గర తీస్తున్నాడని నేను ప్రార్థన చేస్తే అతను బతుకుడు అని చెప్పి ఆ సేవకుడు చెప్పిండంట ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి తీసుకుపోయి అక్కడ పోయి తీసుకొస్తే ఆయన ప్రార్థన చేసిన కానీ ఆ మనిషి అప్పుడు ఆయన అంటున్నాడు ఇదేవడు కాపాడండా ఎవరు కాపాడరండి ఎవరు కాపాడరని చెప్పి ఆయన చెప్తాను అని ఒక్కడు మాత్రం చెప్పిండు ఆయన ఆయన ఆ రీత్యుడు అతని హృదయము ఎంతగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అనే అలాంటి సవాలు మనం చేయొద్దు ఎప్పుడు కూడా ఒకవేళ నువ్వు అలాంటి సవాలు చేసిన సవాలు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం కదా నువ్వెవడో సవాల్ చేయలేక నేను ఎవరిని ప్రభు ప్రే దేవుని ఆత్మ నిన్ను ఆ రైతే నడిపిస్తా ఆయన ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మడు నువ్వు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలనేది ఆయన నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆత్మకు మనం చోటిస్తే ఛాలెంజింగ్ చేయొద్దు అన్నట్టు ఎప్పుడు కూడా కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనం ఏం చేయాలంటే చూడండి మనం ఆ స్థితికి వాళ్ళు అపస్తులు ప్రార్థన చేస్తే బతికినారు మనుషులు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు వాళ్ళు కానీ ఆయన అక్కడ అక్కడ పాయింట్ ఏంటంటే అతను చెప్పే మాట ఎట్లుందంటే నేను తీసుకురాని నేను చేస్తా బాగా చేస్తా అంటే అతను ఏమనిపిస్తుంది ఒక్కవేళ ఆ వ్యక్తి బతికుంటే ఖచ్చితంగా ఈయన రక్షణ పొందుతాడు అంటే అది పట్టుకొని అందరూ ఒకటే మీరు ఏం చేయలేరు అని చెప్పి అప్పుడు నాకు అర్థమయ్యింది నిజమే కదా అని చెప్పింది కూడా అని చెప్పింది నిజమే కరెక్ట్ అని చెప్పింది ఒక అన్నిడైనా కానీ కరెక్ట్గా చెప్పింది కదా అంటే ఈరోజు మనుషులు ఆ రీతిగా క్రైస్తవుల మీద బ్లెయిమ్ చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూ చెప్తాడు అసలు స్వచ్ఛతలేవు అసలు అన్ని అన్ని మొట్టమే బోటకమే అంత మరి మీరు ఎట్లా ఉన్నారంటే నేను మామూలుగా నమ్ముకొంటున్నాను అంటే ఆ పాస్టర్ కూడా అతను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎవరు కూడా ధైర్యంగా ప్రభును నడిపి ఆయన నీతిని ధైర్యంగా ప్రకటించలేని స్థితిలో ఎందుకంటే అలాంటి కార్యం లేవు కాబట్టి ఎందుకు ప్రభు అవన్నీ జ్ఞాపకం చేస్తానంటే ఇలాంటి వాక్యాలు మనం దేవుడు అది చూపిస్తానంటే మొదటి నుంచి కూడా ఏదో గొప్ప ప్రణాళిక ప్రభు పట్ల మన పట్ల ప్రభుకుంది అదేందో మనం తెలుసుకోవాలా ప్రార్థన పూర్వకంగా అందుకే చూడండి ఆయన శిష్యులు కూడా ఆ ఎన్నో గొప్ప గొప్ప కార్యలు చేసి యేస చేసిన కార్యాలన్నీ చూసి ఆయన ఏం చేసిండు తిరిగి అపోస్తులకి చెప్పిండు ఆయన చనిపోయేటానికి తిరిగి చనిపోయి లేచిన తర్వాత ఆయన ఆరోహం కాకముందు ఆయన చెప్తాడు ఆయన సర్వ సృష్టి మీద నేను అధికారం పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి మీరు పోయి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నమ్మిన శిష్యులు చేయమనడు నమ్మిన వాని వలన చూచకి నీళ్ళు జరుగుతాయి అన్నారు కానీ ఆ వాకింగ్ కాడే చాలా మంది ఇది అయిపోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే వాడు ఎంత విద్యుల మించి పనిచేస్తుండో మన ప్రభు ఈ లోకంలో నశించిపోయినదాని వ్యక్తికి రక్షించడం కానీ వచ్చింది ఈ లోకానికి ఎక్కడ నశించిపోయింది ఏం నశించిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల ఎక్కడ నశించిపోయింది చెప్పండి ఎక్కడ రోగం ఉంది ఎక్కడ రోగం ఉంటే అక్కడ డాక్టర్ కావాలా శాస్త్రులు పరిశీలన అడుగుతున్నారు చూడండి ఆయన ఏమంటున్నారు మీ మీ బోధకుడు ఎందుకు శంకులతోని పాపులతో ఆయన ఆయన కలిసిమెలిసి ఉంటున్నాడు అది కాదు కదా అని చెప్పని మాట్లాడితే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు రోగం గల వాడికి వైద్యుడు కావాలా రోగం లేని వాడికి వైద్యుడు ఎందుకు నేను పాపులనే పిలువ వచ్చి తినగా నీతి ఆ వాక్య భావైతే మీరు పోయి తెలుసుకోమన్నాడు అంటే ఈ రోజు అగ్రస్థానాలకు కోరుకొని అగ్రస్థాన విధానంలో కోరుకొని చెప్పేవాడిని కూడా ఆ నిందిస్తూ హింసిస్తూ ఆ రీతిగా మనుషులు తయారైపోయినారు అలాంటి వాళ్ళకి దేవుడు ఎట్లా వాళ్ళకి బుద్ధి చెప్పిండు ఏ రీతిగా వాళ్ళని ఆ దేవుని మార్గంలో నడిపించగలను ఎందుకు ఎట్లా చెప్పగలి కొంతమంది ఎంతో మంది ప్రభు నమ్ముకున్నారు ఆ టైంలో ఆయన ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఆయన ఏం చేసిండో సమాజ బోధిస్తూ అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ ఆయన ఎంతో మందికి ఆయన రాజ్యం నుంచి ప్రకటించారు పర్లకు రాజ్యం సమీపించింది మారుమని స్పందని అనే బోధ లేదు ఈ రోజు తక్కువ కొత్తగా రక్షణ బంధువుల వాళ్ళ సంఘాలకు వచ్చినప్పుడు ఎంతోమంది కొత్త ఆత్మలు కొన్ని వచ్చినప్పుడు లాస్ట్ టైంలో ఆల్ట్రకాలు ఇవ్వాలా కొన్ని కొత్త ఆత్మలు వస్తే ఆ టైంలో వాళ్ళకి పాపాలు ఒప్పించాలా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని సన్నిధిలో మనం సంపూర్ణతలు తీసుకొని ముందుకెళ్ళి ఆయన ప్రణాళికలో ముందుకు పోవాలనే కాన్సెప్ట్ లేదు చూడండి అంతగా టోటల్గా వ్యవస్థ అట్లా ఉంది కానీ సరే నువ్వు నువ్వు నేను ఏం చేయాలా మనం ఏం చేయాల దాన్ని మార్చగలవా ఆ వ్యవస్థను మార్చాలంటే ఏం చేయాల అనేకులు ప్రభువుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అప్పోస్తులు ఏం చేసినారు పౌలంటాడు ఒక దగ్గర దేవుని మహిమ ప్రకాశము వాళ్ళకు సువార్త ద్వారా ప్రకటించుకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత అవిశ్వాసైన వారికి మనోనేతలు గుడ్డితనం కలుగు చేసింది కాబట్టి గుడ్డితనం ఎప్పుడు వాళ్ళకి అవిశ్వాసం వలన వచ్చింది ఎందుకు దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల చెప్పిన మాట పాటించకపోవటం వల్ల అవిశ్వాసం వచ్చింది ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో అక్కడ గుడ్డితనం వచ్చేస్తుంది ఆ వాక్యం కలిసి చూచింది చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎందుకు ఈ మాట ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తుంది వాడు గర్జించి సింహం వాడు ఎవడు మింగుదామని వెతుకుతూ ఉన్నాడో వాడు కూడా వాడు కూడా వెతుకుతున్నాడు వాడు కూడా తిరుగుతున్నాడు మన ప్రభు కూడా ఎక్కడ నశించిపోయిందో అక్కడ ఆయన కూడా వెతుకు తిరుగుతూ కాబట్టి ఎందుకు మన ప్రభావ రీతి ఉన్నాడు ఒక గొర్రె కోసం అంత దూరం పరిగెత్తున్నాయినా కాబట్టి అలాంటి నశించిపోయిన వాటి కొరకు మనము ఆ మన విజ్ఞాపన ప్రార్థన చేయాలా ఎక్కడ నశించిపోయిన ఆత్మలని అక్కడ పోయి మనము దేవుని శువార్త మనము ప్రకటించాలా కాబట్టి ఆ రీతిగానే ఈరోజు ఈ మాట ఎవరు చెప్తున్నాడో దేవుని సేవకులకు చెప్తున్నాడా విశ్వాసులుగా మార్చబడ్డవాళ్ళు దేవుని సేవకు అనబడే అందరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు రక్షింపబడ్డ మనము కూడా ఒక అడుగు ముందు నుంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలా రక్షణ బొందిన వరకే ఈ రోజు మన గ్రామాలు ప్రాంతాలు మనం చూస్తే రక్షింపబడ్డ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అక్కడే వాళ్ళు జీవితం అంతా వరకు అట్లనే ఉంటున్నారు ఏ రోజు కూడా వాళ్ళ సువార్థ ప్రకటించలేదు కొన్ని సువార్థ కూడికలు జరిగినప్పుడు వాళ్ళకి కనువిప్పగలుగుతుంది ఎట్లా సువార్త ప్రకటించాలని కాబట్టి అలాంటి అలాంటి వాక్యము అలాంటి విధానము మనము మనుషులకు తీసుకెళ్తే అనేకలు దాన్ని కనువిప్పగలదు కొన్ని దగ్గర కార్యాలు కూడా జరిగినాయి ఆ టైంలో అడ్డుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అడ్డుకుంటు ఉన్నారు ఎవరన్నా ఏం భారం కలిగి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ అక్కడ ఒక ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో శుభవార్త హడికి దాన్ని చెడగొట్టడానికి దాన్ని అడ్డుపరచడానికి ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తాడు కానీ దేవుని ప్రాణాలుగా కొన్నప్పుడు ఎవరు కూడా దాన్ని విఫలం చేయలేడు మనకు తెలుసు వాడు ఎట్లా విఫలం చేస్తాడో మనకు తెలుసు చాలా మంది అనుకునేది ఏంటంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయని చెప్తా చెప్తారు కదా అవి ఎట్ల అడ్డంకులు ఇస్తానే కూడా దేవుడు మనకు చెప్తాడు వాటి కూడా ఛేదించుకొని ముందుకు పోయి ఆ నశించిపోతున్న ఆత్మలకు మన ప్రభు ఎట్లా వెతికిండో అట్లా మనం వెతకాల చీకట్లో ఉన్న వాళ్ళ గొప్ప వెలుగు చూసేది అనే వాక్యం మనం చూస్తుంది చీకట్లో గొప్ప వెలుగు చూసేదంటే ఆ వెలుగులో ఉన్న చోట్ల ఆ వెలుగులాగా మనం వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాల అందుకే ప్రవంతుడు నాకు లోపలక ఒక మందు ఉంది బయట ఒక మందు ఉందన్న రెండు మందలు కలవాల కానీ లోపల మంద కొరకే మనుషులు ప్రయాసపడుతున్నారు సువార్త పని లేదన్నట్టు కాబట్టి ఆ సువార్థ భారము ఎవరి ద్వారా ద్వారా మొదలు అది ఇతరులకు కనిపి కలుగుతుంది మన ప్రభు కూడా పర్లకి రాజ్యం సమీపించిందని ఆయన ఎప్పుడైతే సువార్త స్టార్ట్ చేసిండు పాపులీసం పొందిండు పరశుధాత్మ అభిషేకం వచ్చింది ఆయన అభిషేకం పొందుకున్నాడు ఈ నేను ఆ ఆయన ఆయన నుంచి తండ్రి నుంచి ఆ బిరుదు పొందుకున్నాడు ఆ ప్రియ కుమారులాగా జీవించడానికి ఆయన ఎంత ప్రయాసపడి చూడండి ఆయన నా ప్రియ కుమారు అని చెప్పిన మాటకి ఆయన సంపూర్ణంగా నిర్వర్తించాడు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చిన అని ఆయన చెప్పగలిగినాడు కాబట్టి మనం కూడా ఆయన కుమారులమే మన కుమార్ ఆయన కుమార్తెలమే మనం అంత కుమారులమే ఎప్పుడైతే మన బాక్లీస్మ ఆక విధానం మనకు వచ్చిందో అప్పటి నుంచి మనం ఆయన ప్రియర్ కుమారు అక్కడి నుంచే యుద్ధం స్టార్ట్ అన్నట్టు అదే అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అన్నట్టే చివరి వరకు ఆయన చనిపోయేంత వరకు కూడా ఎంతో గొప్ప యుద్ధమే చేసింది ఆయన కాబట్టి అలాంటి జీవితము అలాంటి త్యాగపూరితమైన జీవితము మన ప్రభువు మాదిరిగా మనకు ఉంచిపోయినాడు దాని అపోస్తులు పాటించినారు ఈ రోజున్న ఈ చవిద మనం కూడా అది మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎట్లాంటి పరిచయ చేసినారు ఏ విధంగా పోయినారు అనేది మనం తెలుసుకోవాల ప్రతి సేవకుడు అపోస్తుల కార్యం చదవాలా అపోస్తుల కార్యం చదివితే గానీ ఆదిమ సంఘం ఎలాంటి కార్యాలు చేసిందో ఈ రోజు ఎందుకు అలాంటి కార్యాలు జరగట్లేదు అంటే ఏదో లోపం ఉండాలి అదేందు అది తెలియజేయాలి మనుషులకి అది తెలియజేయాలంటే అది మన కొన్ని కార్యాలు జరగాల కొన్ని కార్యాలు జరిగితేనే మనుషులు కనివిప్పుంటుంది ఆనాడు యేసు ప్రభు ఆయన సువార్త చెప్పుకుంటూ ఆక గలలియ ప్రాంతం దెక్కపోలి అనే ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఆయన సువార్త చెప్పుకుంటూ పోయింది ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చిన బోధం విని అందరినీ స్వస్థత ఆయన ఒక విధం ఆయన బోధిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు స్వస్థత చేస్తున్నాడు మూడు విషయాలు మనం ప్రభువులు చూస్తాం ఆ గుణగణాలు ఆయన బోధించిండు ప్రకటించి ఎక్కడ బోధించిండు ఎక్కడ ప్రకటించి స్వస్థతలు ఎక్కడ జరిగినాయి అనేది మన శువార్తలో మనం చూస్తాం మన సేవా పరిచయలో కూడా అంతే మనం బోధించే వారిలాగా ఉండాలా ప్రకటించే వారిలాగా ఉండాలా మన పరిచర్లో ఏసు ప్రభు అనేకుని స్వస్థపరచాలా అంటే ఆయన ఆయన చెప్పిన మార్గం ఆయన వెళ్ళిన మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంత సునాయసం నాదు ఏసు ప్రభు లాంటి కార్యాలు అపస్తులు చేసినారు చెప్పిండి కూడా మన ప్రభు మన దేవుడు మన ప్రభు చెప్పిండు ఆ కార్యాల అది ఆదర్శంగా తీసుకుని చేసిన కానీ ఆయన విధానం ఏదో తెలుసా ఆయన ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇది నాకు కూడా కష్టమే చెప్పటానికి కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నప్పుడు చెప్పేవాడికి కూడా హెచ్చరికనే చెప్పేవాడు గొప్పవాడని కాదు అవి వాక్యం మన అందరికీ ఉంటుంది కదా అందుకు మనము ఆయన ప్రేమాయుడు కరుణామాయుడు కాబట్టి ఆయన ప్రేమ అట్లుంటుందంటే ఒక దశలో ఆయన ఆయన ప్రేమ ఆయన కఠినమైన మాటని ఆయన ప్రేమగా చెప్తున్నాడు అసలు కఠినమైన మాట చెప్పాడు బైబిల్ ఎక్కడ లేదు ఆయన ఒకవేళ చెప్పిందంటే అది మన మంచి కొరకే కదా ఎందుకు మన పిల్లలు మనం కొడుతుంది చెప్పండి వాడు తప్పు మార్గంలో పోతున్నాయని కదా కాబట్టి మనం కూడా అంతే ఆయన ప్రేమ ఎట్టుంటుందంటే మనుషుల్ని మార్చి పడేస్తుంది అన్న ప్రేమ ఆ కలువరి సిరిలో చూపించిన ప్రేమ మనలో మార్చలేదా ఆయన సిరువు మన మార్చలేదా ఆయన ప్రేమ ఎంత త్యాగపూరితమైంది ఆ ప్రేమని మనుషులకి ప్రకటిస్తే చూపిస్తే మనుషుల్లో వాళ్ళని దుష్టాత్మ నుంచి వాళ్ళు నిదల ఆ దురాత్మల్లు అవి వెళ్ళిపోతాయి వాళ్ళ నుంచి ఆ ప్రేమను మనం అట్లా పరిచయం చేయాలి అనే ప్రేమను ఎట్లా మనం వివరించాలా అనే త్యాగం అనే శిరోమన్నం సువార్త ద్వారా నేను కదా సువార్త ద్వారా కదా మనుషులు వెలుగు కాబట్టి ఆ సువార్తలో విఫలమైపోయింది దుష్టుడు అనేకులు ఏం చేస్తా ఆ సువార్థం అనే కాన్సెప్ట్ నుంచి పక్క తప్పించి వాడు ఏదో కాన్సెప్ట్ లో ఏదో ఫోగ్రామ్ ఫోగ్రామ్ అని చెప్పుకుంటూ పోయి సువార్తను పూర్తిగా పెడదో పట్టిస్తే తెలుసా ఆ రోజు అబ్రహాం ఆలస్యం చేపట్లో ఫిలిప్స్ ఫిలిస్తిన్ పోయి ముందు పోయి చేసుకున్నట్టు సువార్త చెప్ప ఎంతోమంది గొప్ప గొప్ప దైవజులను ఆ కాలంలో సువార్త చేసి వాళ్ళు ప్రాణాలకు త్యాగం చేసినారు ఎంతమంది సువార్త చేసిన మిషనరీస్ వచ్చినాయి మా దేశానికి కానీ అలాంటి పరిచర్య చేస్తుంటే ఈరోజు ఎక్కువ శాతం మార్చబడేవాళ్ళు వాళ్ళే మనకి ఇప్పుడు ఈరోజు అట్లా మార్చ చెప్పకపోవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు మనకి వ్యతిరేకం ఎందుకు సువార్త చెప్పకపోవటం వల్ల పూకొట్టు వేలుతో సహా మొత్తం భూమిలో పాతుక్పోయినారు అవి నువ్వు తీయాలంటే అంత ఈజీ కాదు కదా ఎందుకు ఎవరి నిర్లక్ష్యం అది క్రైస్తవుల నిర్లక్ష్యం సరే వాళ్ళు ఎవరు నిర్లక్ష్యం చేస్తారని మనం చెప్పేది కాదు కానీ ప్రతి హెచ్చరిక మనం తీసుకోవాలి ఒకవేళ నేను చేయకపోతే నా పరిస్థితి ఏంటి అనేది మనం ఎప్పుడైతే మనం వాక్యము అప్పుడు మన హృదయాలు మండుతాయి నేను కూడా అనే ఒక భారం మనకి కలుగుతూ యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే మన ప్రభువు ఎంతో తండోపతాండాలుగా జన సమూహంలన్నీ ఒకటి స్వస్థత పంతే ఆ ఒక్కడ పోయి పది పది మంది చెప్పిండు ఆ పది మంది పోయి పది మంది చెప్తే అటు ఊర్లు ఊర్లే కదిలి ఆయన బోధ చేస్తుంటే మన ప్రభువు ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఒక్కడే బయలుదేరిండు కానీ కొన్ని కొన్ని గ్రామాలే అతన్ని వెంబడించినాయి మన ప్రభుని ఎట్లా సాధ్యం చెప్పండి ఆయన ఒకటే సీక్రెట్ అయింది తెలుసా ప్రార్థన జీవితం అదే అది చెప్పాలంటే నాకు కూడా ధైర్యం చాలట్లేదు ఎందుకంటే అంత గొప్ప ప్రార్థన పరు నేనేం కాదు కానీ ఆయన హెచ్చరిక ఏంది మీరు అలాంటి పరిచర్య అపోస్తులు లాంటి పరిచర్య నన్ను చూసి అపోస్తులు నడుచుకున్నారు ఇప్పుడు మీరు అపోస్తులను చూసి మీరు ఎట్లా నడుచుకోవాలనేది ప్రభు చెప్పే మాట ఆ రోజు అపోస్తులు ప్రభుని స్వీకరించి ఆయన చెప్పిన మాటని చూడండి ఒక వ్యక్తి నీతో పాటు సాహసం చేస్తా ఉంటే ఆ వ్యక్తి నేను ఒక బ్రదర్ కొంచేపు ఎక్కడే ఉన్న బ్రదర్ నేను ఇప్పుడే వస్తాను ఆ వ్యక్తి మీరు ప్రార్థన చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది మనకేమనిపిస్తుంది చెప్పండి ఆ చేసిన బ్ర నేను కొంచెం వెయిట్ చేస్తాను చెప్పి అంటాం మనం శిష్యుల్ని కూడా ఆ రోజు అంతే ఎంత బిజీ ఉన్నా సరే ప్రార్థన మర్చిపోవాలి ఒక్కసారి మనం సేవ చేసి అలిసి ఒక్కసారి ప్రార్థన నేను కూడా ఒక్కసారి ప్రార్థన చేయకుండా ప్రభావ నీకు వన్ నవర్ చెప్పి నేను పనుకుంటా అరిసిపోదు అన్న చెప్తుంటారు కదా కనీసం ఒక వన్ అవర్ ప్రార్థన చేయాలా పరిచయం కాదు ఎందుకంటే అవన్నీ నువ్వు చేసిన అన్నిటి ఏమేమో చేసి వస్తావు అవి తిరిగి వస్తే మళ్ళీ దగ్గరికి చిత్రహింసలు పెట్టండి ఆ రోజు ఏసు చెప్పిన మా విధానం కూడా అదే ఆయన దయ్యాలు వెళ్ళగొట్టిండు రోగులు స్వస్థపరిచిండు గొప్ప యుద్ధమే చేసిండు ఆయన ఆయన తిరిగి తండ్రితో సమయం గడపపోతే ప్రార్థన చేయకపోతే అవి కష్టం అందుకు ఆయన వాళ్ళు వీడి కొలిపి ఆయన ఏకాంతంగా పోయి ప్రార్థన చేసిండు ఆయన ప్రార్థన జీవితమే అపోస్తలకు కార్యలు జరగటం కారణమేం తెలుసా ప్రార్థన జీవితం ప్రేయర్ లైఫ్ లేకపోతే నువ్వు ఎంత చెప్పినా కూడా ఎంత చేసినా కానీ చెప్తా మనం ఇంటర్ మనుషులు కార్య జరగాలంటే నీకు పర్శుదాత్మ అభిషేకం ఎంతగానో అవసరం వాళ్ళు ఎప్పుడైతే అభిషేకం పొందినరో వాళ్ళ టోటల్ వాళ్ళ సేవనే మారిపోయింది ఆ రోజు మన ప్రభువు సుమార్త ప్రకటిస్తుంటే ఎంతో మంది జన సమూహం వచ్చినారు ఒకడు పోయి ఒకడు పోయి ఒకడు పోయి ఒకడు పోయి అట్లా ఊర్లు ఊర్లు కలిసి వచ్చింది కొంతమంది అయితే వేసిన చూడానికి వచ్చాను అసలు నేను చేసే కార్యలు ఎట్టానికి కొంతమంది ఇచ్చిండ్రు చూడండి ఒక్కడితో ఆరంభమైన పరిచర్య ఎంతగా ప్రభావితమైంది అని మన ప్రవే కాబట్టి ఒకసారి అనిపిస్తుంది ఒకవేళ ఆ ప్లేస్ నుండి ఒకసారి అట్లబో ఒక అంటే తండ్రి ప్రభుత్వం మనం పోల్చుకోము మన ప్రభు చేసిన పరిచర్ ఎంత గొప్పది కానీ ఆయన ఏం చేసి తెలుసా ఆయన గొప్పతనం ఏం తెలుసా నా బిడ్డలు కూడా నా లాగనే చెయ్యాలా తన బిడ్డలకు ఒక మార్గం చేపించాడు ఆ మార్గాన్ని తన బిడ్డ బిడ్డలు పాటించి తండ్రిని తండ్రిని సంతోష పెట్టడం నా బిడ్డ జోడు ఎంతగా నేను చెప్పిన పని ఎంతగా చేసినది తండ్రి మెచ్చుకుంటాడంట ఏ సుప్రభుని కూడా అంతే కదా తండ్రి మెచ్చుకున్నాడు కదా ఆయనే తండ్రి అని తెలుసు కానీ తండ్రి కుమారుని కొనగనాను ఆయన రిలేషన్షిప్ అంటుందని ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క సంభాషణ కాని ఆయన తండ్రి మీద ఆధారపడటం కాని అంటే ఎందుక చేపిస్తుంది ఆయనే తండ్రి అయితే సేవలో తండ్రి తండ్రి అని ఎందుకు సంబోధించింది సువార్తల్లో తండ్రి లేకుండా ఏది కూడా జరగదని అంటే తండ్రి మీద ఆధారపడేటట్టు మనం మనకది నేర్పిస్తున్నదంతే లేస్తా అది చాలా మంది తెలియక ఏ శ్రహు దేవుడు అయితే తండ్రి కింద కలుగుతున్నా ఆయనకి ఏం చేత కాదు ఆయన కాదని చెప్పారంట మనకు తెలియదు పాపం అని కదా మనకు తెలిసి తెలియజెప్పే బాధ్యత మంద కదా వాళ్ళకి ఆ లో తెలి తెలిపరచబడకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోలేదు అయితేగా ఏసు ప్రభు ఎంతో మందిని స్వస్థతలు చేసి అద్భుతాలు చేసి ఆ ఒక మార్కుసు వార్త ఐదో అధ్యాయంలో సేనాధ్యేయాలు పట్టిన వ్యక్తి వాడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు అక్క బంధకాలు ఉన్నాడు వాడు రాత్రి పొగులు రక్తంగా ఆరుకుంటున్నాడు అలాంటి టైంలో యేసు ప్రభు వారికి విడుదల కల్పించింది ఆయన ఏమైనా చేసిందా ఖాళీ దయ్యాలు వెలగొట్టి విడుదల కల్పించింది అంతే ఆయన చేసింది ఆయన వాడు ఏం చేసింది తెలుసా ఊరు ఊరు మొత్తం ఒక్కడ సాటింపేసి పది గ్రామాలు ప్రతి పట్టణాల్లో పోయి సువార్త చెప్తే ఆయన బాగుంది చెప్తే అప్పుడు ఆలంతా కూడా ఏసు వెంబడించారంట చూడండి అలాంటి కార్యాలు మన పరిచయాల్లో జరగాలనే తండ్రి ఇష్టం మన ప్రభు ఒక ఆశాది ఎందుకు తెలుసా అలాంటి కార్యాలు జరిగితే ఏమవుతుందంటే ఎప్పుడు అనిలు ప్రభుని స్వీకరిస్తారు కలిసా కార్య జరిగినప్పుడే ఆయన అంటున్నాడు మీలో మీలో ఉన్న గొప్పతనం ఏంది మాలో లేని గొప్పతనం ఏంది అన్నప్పుడు దానికి మన జవాబు ఇవ్వాలి కదా అది ఏదో సవాల్గా ఏదో రోషంగా తీసుకునేది కాదు అది ఎట్లా వాళ్ళకు ప్రజెంట్ చేయాలా అనేది ఆ జ్ఞానం మనకి ఎంతో అది ఖచ్చితంగా మన ప్రభు ఇస్తాడు మనకి పశుధాత మనం కదా ఆయన ఆత్మరూపంగా ఉండి నీతో నీకు అన్ని చెప్తా ఉంటాడు నీ పక్కనండి నీ హృదయంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి ఆ పాయింట్ నువ్వు ఆపేయాలే చాలు ఇక చాలు చాలు ఇంకా ఇంకా ఇంక స్టాప్ చేసే ఇంకా మాట్లాడ ఎదుటి వాడిని హృదయ స్పందన బట్టి మనం మాట్లాడాలి ఇందాక ఆ జరిగితే వాడికి వాడు అన్నప్పుడైనా ఏసుకోంచి విన్నవా ఎవరు చెప్పలే చూసింద్రా ఆ టైంలో ఎవరు చెప్పలే ఆ టైంకి మన వార్త చెప్పిన తర్వాత ఆ అది ఎట్ట ఎట్ట చూస్తుంది తెలుసా ఒక ఉగ్ర రూపంగా చూస్తుంది పోస్తాయితన ఏ సు క్రీస్త ఇంకా ఆజ్ఞాపిస్తున్నా ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోవు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు తర్వాత ఇంకెళ్ళిపోయింది అడించ లేడాక పోవాల్సిన వాక్యం వెళ్ళిపోయింది అతను ఆడించి వెళ్ళిపోయింది విత్తనమైతే పడింది ఎవడ శువార్త చెప్పలే ఎవరు వినలే కానీ వాళ్ళ ఫ్రెండ్ సేవకుడు అంట ఆ ఫ్రెండ్ ఆ రీతికి చేస్తున్నప్పుడు అతను ఎట్ట రక్షణ పొందడం చెప్పండి ఆ సేనా దయం పట్టినవాడు పోయి అది పట్టణంలో పోయి దెక్కపోలే ప్రాంతం మొత్తం ప్రకటిస్తే ఆ ప్రజలంతా ఏసుకో ఆయన ఎక్కడు ఎక్కడుండని చెప్పి కొంతమంది పని బాటలు చేసేవాళ్ళు కూడా అసలు ఎవరు అసలా ఏంది జనమంతా ఊర్ లూళ్ళకి చెప్పుకుంటున్నారేంటి అసలు ఈయన ఎవరు అసలు ఈయన ఈయన ఎక్కడున్నాడు ఎక్కడ ఉంటాడు మరి ఏంది జనాల పోవటం ఏందని చెప్పి మనుషులు ఆ రోజుల్లో పని బాట్లు అనే వదిలేదు వాక్యం మీరు శువార్తలో చదవండి అన్ని విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు అంట ఆయన చెప్పి బోధ విన్నారు అలాంటి వాళ్ళు అలాంటి అలాంటి టైం ఇప్పుడు ఉందా చెప్పండి అంటే అలాంటి బోధ చేస్తూ ఒక సేవకుడు ఆ రీతిగా పరిచయం చేసుకుంటూ పోతే ఊర్లు ఊర్లు జనా జనాలు నేను వెంబడిస్తే అప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది మన పరిస్థితినేది కాదు ఆయన నామానికి ఎంత మహిమ వస్తుంది చెప్పండి అదొక అవకాశం కదా ఆయన చేస్తాడు ఆ రీతిగా అందుకే అనట సర్పంలో తెలిక మీకు అధికారం సైతాను బలం అంతటి మీద శత్రుడు బలం అంతటి మీకు అధికారం ఇచ్చాన ఆ అధికారాన్ని మనం ఏం చేయాలా అని వాడుకోవాలా భయపడటానికి వీలేడు మనకు తెలుసు ఒకప్పుడు భయపడేవాళ్ళను శువార్త చెప్పాలంటే కానీ ఇప్పుడు భయం లేదు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీకు చెప్తాడు రావా ఈ వ్యక్తికి నేను చెప్పాలా అన్నప్పుడు చెప్తాడు ఆయన తర్వాత ఎక్కడ ఆపనలో ఆ టైంలో మనం ఆపేస్తాం నేను చెప్తాను కదా మూడు నాలుగు టైం త్రీ టైమ్స్ నాకు అట్ట జరిగింది తర్వాత నువ్వు నువ్వు అంత స్టాప్ చేసే ఇంకా చాలు ఇంకా ఆపే నువ్వు చెప్పకి అంటే ఆ వ్యక్తి ఎంతవరకు ఆమోదించినా అంతవరకు మనం చెప్తాం దానికి మించి చెప్తే తెలుసా వాళ్ళు ఉన్న వాడికి అవకాశం ఇవ్వద్దు ఇంకా చూడండి ఆ రీతిగా ప్రభు పరిచయం చేసుకుంటూ ఊరు ఊర్లే గ్రామ గ్రామాలే ప్రభుని వెంబడించిన ఆ రోజుల్లో అలాంటి కార్యాలు మనం చేయాలా నశించిపోయింది ఎక్కడుందో ఆ నశించిపోయిన దాన్ని వ్యక్తికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చింది కాబట్టి ఎక్కడ నశించిపోయింది ఎక్కడ నశించిపోయిందంటే సువార్త లేని గ్రామాలు చాలా ఉన్నాయి కదా ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు అలాంటి ప్రాంతాలు సువార్త చేయొచ్చు మనం దానికి ప్రణాళిక ప్రార్థన జీవితం ఇది ఇది మొట్టమొదట ప్రతి దేవుని సేవకులు ఇది నాకు బహుహెచ్చరిక ఎందుకంటే మనము ఆ ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తూ ఉంటాం కదా మేము కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు ఒక్కసారి ఇరవై రోజులు ఒక్కసారి పదిహేను రోజులు ఒకసారి పది రోజులు అట్లా ప్రార్థనలో ఉండి పోతాం ఎందుకు తెలుసా ప్రార్థనలో ఉండి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ ఎందుకంటే వాటికి తెలుసు వాటికి తెలుసు వాటి స్థావరాలు తెలుసు మా ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ మినిస్ట్రీస్లో మేము చూసినాం కాబట్టి నేను నేను కళ్ళతో నేనే దాని సాక్ష్యం ఎన్నో కార్యాలు దేవుడు చేసిన తన బిడ్డల ద్వారా మీకు తెలుసు అవి గతంలో కూడా జరిగినాయి కాబట్టి దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తాడు ఎక్కడ నశించిపోయిందో మనం వెతకాలంట ఏస్లో వెతికిండు మనం కూడా తప్పిపోయిన వాళ్ళం కదా ఒకప్పుడు ఆయన వెతికిండు ఆయన గ్రామ గ్రామం తిరిగి వెతికిండు ఆయన అన్ని గ్రామాలు తిరిగి వెతికిండు అన్ని ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిండు ఆయన వెతికిండు తన తన బిడ్డలో సైతాను ఎంతగా వాడు బానిసత్తలు బంధకాలు రకరకాలైన రోగాలను అప్పుడు దాని దీని మనకి ఇలాంటి రోగాలు అనేది మనకు తెలియదు అసలు బైబుల్లో చదివేంత వరకు కూడా మనకు తెలియదు ఇలాంటి డిజీస్ ఉన్నాయని ఉన్నాయో రోగాలు ఉన్నాయని చాండ రోగము మోచ్చ రోగము అన్ని రకాలు రకరకాలైన రోగాలు ఉన్నాయని అప్పుడు కూడా మనకు తెలియదు అలాంటి టైంలో కూడా ఆయన కరిక్రమ గల దేవుడు కుష్ట ముట్టిని ఎంతో బాగు చేసింది చూడండి అలాంటి కార్యం చేసింది కాబట్టి ఆయన దేవుడు నమ్మినారు సమస్త అన్ని జనులు వాళ్ళు నమ్మినారు కానీ క్రైస్తవులు నమ్మలేకపోతున్నారు ఇంకా కూడా కాబట్టి ఆ అన్ని జనులకు సువార్త మనం ప్రకటించాల పౌలంటాడు మరి ఒక పునాది అంటే దాని అర్థం ఏంటంటే అది కొద్దిగా రోషం కలిగించే వాక్యం అది అంటే అని అర్థం ఏంటంటే ఎక్కడ రాయబడిన ప్రకారము క్రీస్తు నామం చోట్ల వెళ్ళి ఇల్లారేకు నుంచి ఎరిశీలం చుట్టుపక్కల ప్రాంతాలు సువార్త సంపూర్ణంగా ప్రకటించానడు మరొక పునాది మీరు నిమిత్తము ఎక్కడైతే ఆయన నామం ప్రకటించబడలేదో అక్కడ వాళ్ళు చూతురని విననవాలు వాళ్ళు వింటారని గ్రహించిన వాళ్ళు గ్రహిస్తారని అలాగూ ఆ సువార్థకు నేను పరిచారికొనైతే నేను చెప్తాను పత్రిక అంటే తన జీవితం అంతా సువార్త త్యాగం చేసింది ఆయన అంటే ఎంత పవర్ఫుల్ అది కాబట్టి సువార్త భారం మన ప్రభు ఎట్లా సువార్త ఆరంభించిందో ఎన్నో కార్యాలు జరిగినయో అట్లా ఫీల్డ్లోకి వెళితే కార్యాలు జరుగుతాయి మనలో ఎంత శక్తి ఉందో ఎంత బలం ఉందో ఒకసారి మీరు చెప్తే నమ్మరు ఒక ప్రాంతానికి నేను వాకింగ్ చెప్పడానికి ఆన్లైన్ ప్రేయర్ కానీ పిలిచిన ఇది ఎప్పుడు అంటే ఢిల్లీ పోల ఢిల్లీ బెదంలో ఇల్లు కట్టి టైంలో ఊర్లో ఉన్నా ఆ టైంలో ఆ టైంలో నేను ఊర్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళటం జరిగింది అక్కడ ఆన్లైన్ ప్రేయర్ నడుస్తా ఉంటే ఆ ఆ ఊరంతా చేతబడి మంత్రాలు చీకటి శక్తులు అంత భయంకరమైన స్థితి అక్కడంతా ఎంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు అలాంటి ప్రాంతాల్లో దేవుడు నడిపించిన ఒక రోజు ఆ టైంలో ప్రార్థనలు చేస్తూ ఉంటే వర్షిపు ఆరాధన చేస్తుంటే ఆ దయ్యాలు ఎట్ట అంటే మొత్తం ఊరు మొత్తం కమ్వేసి ఎంత భయంకరంగా మనుషులు చిత్రహింసలు పెడుతున్నాయి అంత భయం ఆ వర్షిపులో ఆరాధనలో పండ్లు మూసుకుని ఆరాధన చేస్తుంటే భాషలలో ప్రార్థన చేస్తే దేవుని ఆరాధిస్తున్న అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే అవి మొత్తం గజ గజ మనుగుతున్నాయి ఎక్కడెక్కడో పారిపోతాం ఎంత భయంకరమైన పరిస్థితి ఆమెలో ఒక దయ్యం పట్టిన కామ ఆ టైంలో ఆ పాస్టర్ నేను ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు నాకు ఒకసారి నేను ప్రశ్న చేసుకున్నా ప్రవ్వా ఇవన్నీ నాకు ఎందుకు చూపిస్తున్నావు వాళ్ళు ఎట్లా తెలియగలవాలంటే ఎవరికైనా దయ్యాలు పడితే ఎవరికన్నా రోగాలు అంటే అప్పుడు పిలుస్తారు మనల్ని మిగతా అప్పుడు గెలువరు సరే పోనీలే అట్లీస్ట్ అట్లనైనా వాళ్ళు విడదల ఒక ఆత్మకు విడుదల కల్పించి చెప్తుంటారు కదా ఆ రోజు ఒక దయ్యం పట్టిన ఆ పార్సల్గా అరేంజ్ చేసిన బ్రదర్ మీరు ఖాళీ వాకింగ్ చెప్పండి ఫీలింగ్ క్లియర్ నేను చేస్తాడంటే ఎందుకంటే మనం ఈ ప్రిన్సిపల్ మనం పాటించాలి ఆ చెప్పినప్పుడు నువ్వు ఎంత గొప్పవాడు సరే నువ్వు పాటించాలి ఒక చిన్నవాడు లేచి బ్రదర్ మీరు ఇట్లా చేయడం అని వినాలా రూల్స్ ఆ రూల్స్ మనం పాటించాల ఒకసారి మనం రూల్స్ను అతిక్రమేస్తూ ఉంటాం మనం చెప్పింది ఒకటి అయితే చేసిన ఎవరు ఉంటాం అది తప్పు అని అయితే సరే ఆయన చెప్పిన మాట ఆయన కూడా దైవ చేయకూడదు కదా సాటి దైవం చేయకూడదు మనకు విలువ ఇవ్వాలి వాళ్ళు ఎట్టున్నా సహోదరుల ప్రేమ చూపించి లేకపోతే వాడు నేరం మొక్కుతాడు కాబట్టి అందరిని మనం ప్రేమించాలా వాడు మన ద్వేషం పెట్టుకున్నా కానీ మనం ప్రేమించాలా దేవుని ప్రేమించిన వాడు మనుషుల్ని ప్రేమిస్తాడు అయితే ఆయన చెప్తున్నాడు నువ్వు హీలింగ్ పేరు చేయకు బ్రదర్ నేను చేస్తాను ఎందుకు ఆయన సంగ ఆపరే కదా అంటే ఆయన ఏం చేసింది తెలుసా ఆమె దయ్యం బయటకొచ్చిన అందులో నేను కళ్ళు మూసుకుని భాషలలో ప్రార్థన చేస్తాను నేను గమ్మని కుర్చీ మీద కూర్చున్నాను కూర్చుంటే ఆయన అందరు ప్రార్థన చేస్తుంటే అది ఉండి ఉండి ఒక్కసారి లేసి మొత్తం దెబ్బకి అదురు ఈ మూల ఆ మూలకి వెళ్ళిపోయాను పాస్టర్ పాస్టర్ అమ్మ వెళ్ళిపోయి కదా అది ఎట్టొస్తుంది అంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది దయ్యం ఆమె నుంచి వస్తుంది అప్పుడు ఇక వాళ్ళు ఇక రకరకాలుగా ఏదోదో చెప్తా ఏదో మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది అంత అని చర్చిలో అంతా ఒక సైడ్కి వెళ్ళిపోయినారు మొత్తం రెండు అంతా ఒక సైడ్కి వెళ్ళిపోయినారు సరే అని చెప్పి ఏం చేసింది నా పాడికి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అన్ని గమనిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు గమన ఆయన చెప్తాను తర్వాత లాస్ట్కి వచ్చి బ్రదర్ మీరు వచ్చి ఆమెను ప్రార్థన చేయండి బ్రదర్ అంటే అప్పుడు నేను ప్రార్థన చేసాను ప్రార్థన చేస్తే దయ్యం మాట్లాడుతుంది ఒక దయ్య ఒక ఆమెకి ఏం మాట్లాడుతుంది తెలుసా నేను ముగ్గురిని ఇంట్లో ఉన్న ముగ్గురు నేను ఆల్రెడీ కొంతమంది చంపేసింది అది ఆత్మహత్యలు అట్ట ప్రేరేపించి చంపిస్తాను ఈ ముగ్గురున్నారు ఆ ముగ్గురు వాళ్ళు కూడా నేను తీసుకుపోతా అన్నప్పుడు నేను అప్పుడు దయ్యంతో మాట్లాడి ఇక మీదట ఈ బిడెల్లో ఏసు ప్రభు రక్తంలో కడగబడ్డవాడు నీకు అధికారులు నేను అయితే నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏసుక్రీస్తున్నాను ఇతని ముట్టడానికి వీలేదు వీళ్ళ మళ్ళీ ప్రవేశించడానికి వీలెదని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తానో ఆ దయ్యం వెళ్ళిపోయి తిరిగి మళ్ళా సాక్షి చెప్తాం ఇద్దరు ఎవరైనా పిల్లలు వాళ్ళు మళ్ళా సాక్ష్యం చెప్పడం తర్వాత ఆ కుటుంబంలో దేవుడికి విడుదల కల్పించిన టైం ఇంకొక ఆమె ఆ దయ్యము వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా చెప్పు సీపులు తీసుకొని పో సైతాన్ పో సైతాన్ అంటే పోతుంది అది చెప్పు సీపులు తీసుకుని పోతాం ఆ దయ్యం ఎట్ట మాట్లా తుస్కారంగా మాట్లాడుతుంది చులకరంగా మాట్లాడుతుంది నేను ఎక్కువ మాట్లాడబో మీరు సైలెంట్ గా ఉండండి మీరు సైలెంట్గా మీరు ఏం దానితో రెచ్చగొట్టారు నుంచి సైలెంట్ గా ఉండాలని చెప్పి నేను చెప్తుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు అది ఒక్కసారి ఇట్లా ముందుకు వచ్చేది అక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ అంటే చూడండి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు చుట్టుపక్కల కొంతమంది అన్నిళ్ళు వచ్చినారు రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది వేరే వేరే గ్రూప్స్ వచ్చినాయి అక్కడికి ఇదంతా వాళ్ళు చూస్తా ఉన్నారు ఇది నేను చెప్పే పాయింట్ అని ఇది ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇది మేము చాలా భయంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మేము ఆ రీతికి పోతున్నాం ప్రభా నీ నామంకి ఎక్కడ అవమానం రావద్దు ప్రభావా నీ నామాన్ని మేము గనపరచాలా సమస్త అన్ని జనులు ఎక్కడ నీ నామానికి మేము మహిమ తీసుకొని రావాల మాలో ఏముంది ప్రాభ గొప్పతనం అది కేవలం మీ ద్వారానే మేము ఖాళీ నిలబడుతున్న అంతే ప్రభావ సమస్త కార్యములు చేసే గొప్ప దేవుడు నువ్వే మహిమ నీకే ప్రాభా అని ఎప్పుడు మనం అయితే ప్రతి క్షణం ఉంటాం ప్రభుని పత్తి ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం భాషలలో మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇది నేను చాలా గమనించింది అయితే ఆ దురాత్మ వచ్చి ఆ దయ్యం వచ్చి ఇత్తర మించం అప్పుడు ఆయన ఏం చెప్తా అన్న మీరు పోయి ప్రార్థన చేయండి అన్న అని చెప్పాలి సార్ అప్పుడు సరైన పెద్ద ప్రార్థన చేస్తాను కొంచెం నూనె తీసుకో అని చెప్పండి గొప్పందం తీసుకుంటే నూనె ప్రార్థన చేసి ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే అది చాలా అది ఇటు అది చూస్తలేదు మొక్కటి సైడ్ పెట్టుకుంటది ఇట్లా చాలాసేపు సతాయించింది ఒక దశలో చెప్పాలంటే నా వల్ల కూడా కాదు అక్కడ అది పోతలేదు అది పోతలేదు అది ఎట్ట మోనికేస్తాను నేను పోన్ ఉంటుంది ఎవరు నువ్వు ఎవరో చెప్పిన ఫోన్ సరే అని చెప్పేసి కొంచసేపు అది భయంకరంగా ఉండేసరికి అట్లా వదిలేసి అప్పుడు నాకు ఆత్మ ప్రేరేపణ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని భాషల్లో ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా అప్పుడు దేవుడు ఒక విషయం నాకు దేవుడు చెప్పి బయలుపరిచింది ఒక దేవుడిని ఆత్మ ప్రేరేపణ అప్పుడు నేను ఏం అప్పుడు దాకా నేను భాషల్లో ప్రార్థన చేసిన అది ఆత్మ ఇచ్చి పెట్టి వెళ్ళిపోయి ఉంటాను చెప్పన్నా అనేది సతాయిస్తుంది తర్వాత లాస్ట్ నేను అప్పుడు నాకు ఒక ఒక ఒక దేవుని సేవకు చెప్పిన ప్రేరేపణ అది నాకు జ్ఞాపకానికి వచ్చింది చంద్రశేఖర్ గారు అన్న చెప్పిండు ఆ టైంలో నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తల మీద అప్పుడు దాన్ని మాట్లాడుతున్నాను ఏసే కు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు ఎవరో చెప్పు ఈమెందుకు నువ్వు శోధిస్తున్నావు ఈమె రక్షణ పొందిన దేవుని బిడ్డ ఏసే ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డ ఈమె ఇతను ఎందుకు నిట్టినావు అంటే అది ఏదో చెప్తుంది తర్వాత నీ పేరు ఏం పని అంటే అది ఏమని తెలుసా నేను పిచాస్తిని అని చెప్పి పెద్ద సౌండ్తో చెప్పింది మరి ఏమీ ఎందుకు వచ్చామంటే చెప్తలేదు అది పేరు చెప్పింది ఇంకేం చెప్తున్నారు నేను చెప్పను నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పను అని చెప్పి అని అది అంతమంది అందరు చూస్తున్నారు అక్కడ అందరు చూస్తూ ఉన్నారు అప్పుడు నేను అప్పుడు ప్రార్థన చేసిన ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రభా ఏసు ప్రభా ఒక అగ్ని నేను కాల్చక ముందే దురాత్మ నేను విడిచిపెట్టి పో అని చెప్పి ఎప్పుడైతే నేనైతే అటు ఉచ్చరించి పైకి నేను చెప్పలేదు నా హృదయంలో వండుకొని ఎప్పుడైతే ప్రార్థనేసి ప్రభా అగ్ని దిగులుగాక మీరు కాల్చి వెళ్ళిన దురాత్మలో ఎప్పుడైతే నేను అటు అప్పుడు ఏమిటి పడుగు చర్చి మొత్తం మంట మంట మంటని భయంకరంగా మొత్తం చర్చి మొత్తం దిగుతుంది అరుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ దయ్యాన్ని చూసి కాదు ఆమె బడే బాధ లాస్ట్ ఎవరికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది చివరికి వెళ్ళి పెట్టి వెళ్ళిపోయింది ఆ దురాత్మ అప్పుడు వాళ్ళు అందరూ చంతమంది వచ్చి అప్పుడు దేవుడిని మహింపర్చినారు అంటే ఎందుకు నేను నేను చెప్తున్నా అంటే ఏదో నేను గొప్పతనంతో నేను చెప్తలేను దేవుడు మనకి ఇచ్చిన అభిషేకము దేవుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యము మనలో ఎంతగానో దేవుడు అంత శక్తి ఇచ్చింది మనకి పవర్ ఇచ్చింది దేవుడు మనకి నేను అడిగిన ప్రవ్వా చంద్రసే గారు చెప్తాను మీలో ఎంత అగ్ని ఉందో మీకు తెలీదు బ్రదర్ సిస్టర్ ఎంతసారి వాకింగ్ చెప్పాను వింటా కదా ఒకసారి నేను అడిగిన ప్రవ్వా మాలో ఏముంది ప్రభావ మాలో మీ అగ్ని ఉంది కదా మీ శక్తి ఉంది కదా ప్రభావ కాబట్టి మీ అది చూడాల ప్రభావ ఒకసారి నాకు చూపించుకురావు దేవుడు చూపించాడు ఆ రుక్కును చూపించింది అంటే మా అర్థమైపోయింది ఇలాంటి విధాలు ఉన్న వాళ్ళు ఆ టైంలో ఆ దయ్యం వాళ్ళని పోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ జీవితాంతం దాంతో పోరాడాల్సి కదా అంటే దాని అర్థమేంది అలాంటి నశించిపోయిన వాళ్ళ కోసమే మన ప్రభు వచ్చింది ఈ లోకానికి ఎక్కడ నశించుకున్నానక్కడ పోయి గ్రామా గ్రామాలు తిరిగి నాయన తిరిగి అనేకలు సువార్త చెప్పి రోగుల నుంచి విడుదల పొంది ఎంతో మంది బాగు చేసి సమస్తాన్ని నెరవేర్చి చివరిగా మన మన తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మరణం నుంచి విజయం పొంది తిరిగిలేసి అవన్నీ ఆజ్ఞాపించి తన శిష్యులకి ఇప్పుడు మీరు వెళ్ళండి అప్పుడు ఆయన తిరిగి అధికారం పొందుకున్న తర్వాత అధికారాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు మేము సువార్త చేస్తే భూలోకాన్ని తల్లకిందులు చేస్తుంది పూ తల్లకిందులు సువార్త విద్యంభించి పనిచేసింది సువార్త ఆ టైంలో ఎంతమంది ప్రభులు స్వీకరించగలింది అందుకే ఒక వాక్యం ఎక్కువ మన జ్ఞాపకానికి వస్తూ ఉంటాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మూలుగుతో ప్రసావేంద భర్తని తేలి చూస్తున్న ఎవరు మమ్మల్ని వినిపిస్తారని ఆనాడు సేనాభట్న దయ్యాన్ని వల్ల వాడిని వినిపించకపోతే దయ్యం బట్టి వినిపిస్తే యేసు ప్రభు వాడు సువార్త చెప్పింది పది మంది ఒక్కడి స్వస్థత పొందితే వాడు పోయి మంది సువార్త చెప్పింది అది మంది ప్రభు నమ్ముకుంటారు అరే ఈ మొన్నటి దాకా దెయ్యాలి బట్టి ఓ ఆ గ్రామ వాడు కొండలో లోయలో తిరిగిన వాడు ఎవడు వల్ల కాలేది ఇది ఎట్లా విజయం బంధుడు అసలు ఎట్లా సాధ్యం ఇది ఎవడు వాళ్ళకు అసలు ఈయన ఎవరు ఎవరు అంటే ఆయనే దేవుడు ఆయనే యేసు ఆయనే నేను బాగు చెప్పి ఊరు ఊరు మొత్తం పోయి సాటింపేస్తే ఆ ఊర్లు ఊర్లు కదిలించిన ప్రభు కొరు ఈరోజు అట్లా జరుగుతుందని చెప్పండి అలాంటి పరిచర్య కోసము అలాంటి పరిచర్ చేసేవాళ్ళు కావాలని ప్రభు చూస్తున్నాడు ఈరోజు మన వైపు ఆయన పేరు చూస్తున్నాడు మన వైపు అలాంటి పరిచర్య కోసం దేవుడు మనం మనం చేయగలమా తీర్మానం కదా అంతే తీర్మానం తప్ప ఏముండదు ఏ ప్రభు అంటాడు మిమ్మల్ని ప్రేమించే వాడిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రాల పరిచయం ప్రేమిస్తున్నారు శాస్త్రుల పరిచయ నీతి కంటే మీ నీతి అధికం కావాలి అధికంగా అర్థం ఏంది మీ మీరు ఉన్నత స్థితిలో మీ మీరు ఆ అసలైన నీతిని కనపరచాలని అర్థం అంటే వాళ్ళంత స్వనీతి వాళ్ళకి స్వార్థము వాల్ది వాళ్ళు వాళ్ళ అంత వాళ్ళ చుట్టూ తిరుగుతుండదు అలాంటి నేను రక్షణ పొందితే చాలు నాకు రక్షణ ఆనందం నాకు ఉంది ఇతరులకు ఆనందం ఇతరులకు సంతోషం రావద్దా మనమే రక్షణ పొంది మనమే ఆనందిస్తున్నాం కాని వాళ్ళకి రక్షణ వాళ్ళకి రక్షణ కావద్దా అనే భావం ఎప్పుడైతే మనకు కలుతుందో అప్పుడు నీ హృదయం మండుతుంది అప్పుడు నువ్వు నోర్మస్కం ఖాళీగా ఎవరికైనా సునాయసంగా శువార్త చెప్తాం భయపడే అవసరమే లేదు నీకు తెలిసిపోతుంది పరిశుధనాత్మక నీకు ఈ వ్యక్తి సువార్త ప్రకటించాలా లేదా అని సువార్త లేక ఎన్నో ప్రాంతాలు అలాంటి ప్రాంతాలకు పోయి మనం చెప్పాలా ఇది ఈ ప్లాట్ఫామ్ దేవుడు అందుకే ఇచ్చింది ఇక్కడి నుంచి తరిపిది అనేక ప్రాంతాలకు వెళ్లాలా ఎవరి పరిచర్ వాడదే ఎవరి పిలుపు వాడదే నాకు తెలిసి నా పిలిపేందు నాకు దేవుడు బయలుపొచ్చింది దాని ప్రకారే నేను పోతుంది నీ పిలిపి ఎందు ఈ రోజు నువ్వు గ్రహిస్తే నువ్వు దాని పక్కన నువ్వు పోతావు నీ తలాంతా అభివృద్ధి చేసుకుంటావు ఇంకా కొన్ని తలాంతలు ఒకవేళ ఇంకా ఒకటే ఇచ్చిండేమో కానీ ఒకటి ఇంకొకటి చేస్తే ఇంకా రెండు ఇస్తాను రెండుకి రెండు ఇస్తాను అట్లా అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతేనే ఆ లెవెల్ పరిచయం వస్తుంది కానీ సీక్రెట్ అయింది తెలుసా ప్రార్థన జీవితం మన ప్రభుత్వం ఏకాంత ప్రార్థన ప్రార్థన జీవితం లేకుండా అసాధ్యమో నేను చెప్తలేం బైబుల్ వాక్యం చెప్తుంది అపోస్తులు కూడా దానికి సాక్షి అపోస్తులు కూడా ప్రభు ప్రిన్సిపల్ వాళ్ళు ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటారు ఎక్కువ గ్రూప్స్ గ్రూప్స్ గా ఉపాసాలు చేసి ప్రార్థన చేస్తారు అట్లా అది ఒక ఒక దగ్గర జమ్మయ్యి ఉపవాస ప్రార్థనలతో పరిచర్ జరిగించిన వాళ్ళు అందుకు కాలేజీ ప్రభుత్వ ఆయన విధానాన్ని ఆయన ఆయన తోచ తప్పకుండా ప్రభు విధానం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కాదు ఆ టైంలో కాబట్టి ప్రభు కూడా మనకు ఆ మార్గాలన్నీ ఆ వాక్యం ద్వారా కాబట్టి మనం కూడా మనం పరిచయ జీవితంలో కూడా నేను వాక్యాన్ని ముగిస్తున్నా మనం కూడా అలాంటి పరిచయకు దేవుడు ఏర్ప అనేక ప్రాంతాలకు మనం కూడా వెళ్ళాల మన తీర్మానం ఇచ్చిపోవాలి మీదటెవరిని బలవంతం చెయ్యము కాబట్టి ప్రభు పౌలడు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది పౌన్కొకరికే భారం ఉందా మనకు లేదమ్మా దేవుని సేవకుడు అతని పేరు నేను చెప్పను తను ఎంత కొన ఆశ దేవుని పరిచయం చేయాలని ఎంత ఆశ అంటే ఒక్క క్షణంలోని దేశాన్ని మార్చాలి అని ఒక ఆశ అంటే అలాంటి తపన కలిగిన వాడు అని పాప తనకు తెలీదు ఎట్లా పోవాలి ఏం ఆయన ఏం సేవకుడు ఏం చేసి తెలుసా బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్స్ కొన్ని స్నాక్స్ వేసుకొని బ్యాగ్ దగ్గర బండిలో స్టార్ట్ చేసుకొని ఎక్కడ జనాలు కనపడితే అక్కడ సువార్త చెప్పుకుంటా పోతుంది అక్కడ కనిపిస్తే తక్కువ ఆ క్షణం అతను కూడా తెలీదు ఎట్ట చెప్పాలో కూడా తెలియదు కానీ ఆశ ఆసక్తి తపన తీవ్రత ఎప్పుడైతే ఉంటుందో మనకి నీకు ఆశ లేదని నేను చెప్తలేదండి ఆ తీర్మాన తపన ఎప్పుడైతే ఉంటుందో రఘు నిన్ను నడిపిస్తే అక్కడ పోయిండు నా కళ్ళతో నేను కూడా చేసిన నాతో పాటు తువార్త చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఎందుకు తప్పనన్నట్టు ఎట చేయాలో తెలియదు ఏం చెప్పాలో తెలియదు కాని పోయిండు తో చెప్పుకుంటే ఎంత సంతోషపడ్డాను అంటే చూడండి ఎవరు చెప్పి ఎవరిచ్చిన తలంపు చెప్పండి ఒకరోజు నేను దీనికి ముందు ఒక రోజు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రవ్వా కొంతకాలమేమో సంఘాలకు నడిపించను కొంతకాలమేమో ఎక్కడెక్కడ నడిపించును ఇప్పుడు నేను ఎక్కడ పోవాల ప్రవ్వ పోయిన సంఘాలేమో వాక్యం వింటున్నారు వాక్యాన్ని స్పందిస్తున్నారు తర్వాత వాళ్ళంతా ఎంతమైన ఆసక్తి కలిగి వచ్చి ప్రార్థన చేసుకుంటే వీళ్ళకేమో వీళ్ళకేమో చాలా బాధగా ఉంది వీళ్ళేమో మా మేము ఎక్కడ అయిపోతాం అని చెప్పి వీళ్ళు ఎందుకు ప్రభు నా పరిస్థితి ఏం ప్రభు అంటే అప్పుడు ప్రభు చెప్తు నీవు అనిలు అని సువార్త ప్రకటించాను వాక్యంధ్ర దిగుడంతో మాట్లాడండి ప్రభు నేను ఒక్కడనే కదా ప్రభా నేను ఎట్లా పోవాలి ప్రభు అంటే నేను ఒక్కడనే బయలుదేరిన నేను ఒక్కడనే బయలుదేరినా నువ్వు చదవలేదా వాక్యం నేను ఒక్కడనే బయలుదేరినా అప్పుడు నేను కూడా బ్యాగ్ దగ్గర ఎర్ర ఇదే టైం అనుకుంటా ఏప్రిల్ నెలలో బ్యాగ్ వేసుకొని స్నాక్స్ బిస్కెట్ బ్యాగ్లు వేసుకొని అక్కడ పోయి సువార్థ సేవకులు వాళ్ళు గ్రామం వరకు వాటి వరకు పరిమితం అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు జమ చేసుకొని వాళ్ళకి బండి పెట్రోల్ పోపించి అప్పుడు వాళ్ళ ఆ సువార్త తీసుకెళ్ళారు ఎందుకంటే మేము ట్రైబల్ మినిస్టర్ల సువార్థ పరిచయ చేస్తున్నప్పుడు మాకు అవగాహన ఉంది ఎట్లా అన్ని సువార్థ ప్రకటించాలి అందుకు నేను చెప్తా ఉంటా నేను చెప్పేది కదా ప్రభులు ప్రభులు చెప్పే నీకు ఒక సహకారుడు అవసరం నీతో పాటు ఒక జతలుగా దేవుడు ఇద్దరిద్దరికి ఎందుకు పంపిణాడు దేవుడు పౌలకి తిమ్మతి అవసరం పౌలకి శీల అవసరం నువ్వు వ్యవహానం అయితే నీ పీతులు అవసరం ఎందుకంటే ఇద్దరు దేవు దైవ ఇద్దరు కలిసిపోయి పరిచయం కొనసాగితే సపోర్టింగ్ ఉంటుంది కానీ ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేరు నాకు ఒక్కడనే బయలుదేరినా వాళ్ళు ఇద్దరు కలిసిండ్రు కానీ దేవుడు నాకేం చెప్పి తెలుసా నువ్వు వెళ్ళు నీకు కొంతమంది నేను వాళ్ళు నీ నితో నీతో కలుసుకుంటారు అది ఎప్పుడైతే నేను నీకు చెప్పను ఒక్కనే పోయినా కొంతమంది ఒక బ్రదర్ తీసిపోయినా ఏం తెలుసుకున్నాడు బండి ఎక్కించుకొని నేనే తీసుకున్నాను ఊళ్ళో చెప్పమంటే అక్కడ పోలవాలన్న వాళ్ళకి వాళ్ళు తెలుసు వార్త చెప్పినా చెప్తే ఎంత సంతోషం అనిపించింది మొట్టమొదట దేవుడు చేసిన కార్యం చెప్పి వాక్యాన్ని ముగిస్తా ఆ రోజు ఫస్ట్ అనిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన కార్యం తెలుసా నాతో పాటు ఇద్దరు సేవకులను గొప్ప సేవకులు వాళ్ళు సంఘాలని పెద్ద సంఘాలు అన్ని కానీ వాళ్ళు నాతో పాటు రావడానికి కష్టం వీళ్ళు చూస్తే పిల్లలు లాగా ఉన్నాడు ఆ హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చిండు నేను ఎవరు లేక నా వచ్చిండు ఆ చూద్దాం ఈయన ఏం చేస్తారు అని చెప్పి నాతో పాటు వచ్చిండ్రు భద్రానంగా వచ్చింది అనంట ఆ టైంలో ఏం జరిగింది తెలుసా ఒక ఊర్లలో చాలా తక్కువ కులం అంటే యానాదులు అంటారు వాళ్ళు వాళ్ళు చివర ఊరు చివరి ఉండి వాళ్ళు ఏం చేస్తారు కొన్ని చిన్న చిన్న గుడిచిలు వేసుకొని ఎప్పుడు వాళ్ళంతా బైకైన శీతులు ఉంటారు అయితే అలాంటి ప్రాంతాలకి ఆరు దేవుడు ప్రభువు నేను తీసుకెళ్ళి అయితే నాకు అనిపించింది బండి వేసుకొని పోతుంటే వాళ్ళని దాటిపోయినాక నాకు ఎందుకు ప్రేరేపణ వచ్చింది ఈ సువార్థ తగిన వీళ్ళకి చెప్పవచ్చు కదంటే ఎందుకంటే అందరూ కూర్చుండ ఎండ టైంలో చిరు కింద కూర్చుండ లైన్గా మొత్తం పిల్లలు నీళ్ళలో అందరూ కలిసి మొత్తం చాలా మంది అక్కడ సరే అని చెప్పేసి బండి మళ్ళీ వెనక్కి దిప్పేసి ఆ డౌన్ లో కింద దిగిపోయి బ్రదర్ రండి బ్రదర్ వాకింగ్ చెప్పాలంటే బ్రదర్ మీరు చెప్పండి తర్వాత స్వార్థం లేదు మాకు తెలియదు అన్న మీరు చెప్పండి శువార్థ చెప్పండి మరి అంత దూరం నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి చెప్పాలంటే సరే అని చెప్పి వాళ్ళకు సువార్థ చెప్పింది భయంకరంగా తాగుతున్న వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసి తాగుడు ఎలాంటి ఎసన అక్కడి నుంచి పండు సువార్త చెప్పిన తర్వాత వాళ్ళ చేత ప్రార్థన చేయించినా మీరు నమ్మితే ప్రభువులో విశ్వాసం ఇస్తే నేను చెప్పాడు ప్రార్థన చేయండి అంటే పాపాలు ప్రార్థన చేయించినా వాళ్ళు ఎంతగానో సంతోషించింది తిరిగి మేము వస్తామంటే అప్పుడు ఏమేమి తెలుసా ఒక ముసలమైన వచ్చి అయ్యా మా కొడుకు సాహు చాలా బాధపడుతుండ ఒకసారి ప్రార్థన చేస్తారు అయ్యా మీరు అంటే అయ్యా ఎందుకు చేయ చేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేసిండో ఈ జపంగా వీళ్ళు గెడ్డమే ఉంటారు కిందకు రాలే రండి బ్రదర్ అంటే లేదా మీరు పోయిన మీరు పోయినా చెప్పాను నేను అక్కడిని పోయినా ఆ గుడిసి వెనక్కి పక్క వాళ్ళు ఎక్కడుండో తెలుసా మనిషి చిన్న చిన్న కాళ్ళు ఇంత ముఖం మొత్తం అస్థిపందులువే కనిపిస్తున్నాడా మాంసం ఏం పెద్దగా కనిపిస్తా అంత రోగం వచ్చింది ఏ రోగం వచ్చినా మనకు తెలియదు అదే ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినట్ట బర్తడు ఇంకా ఇంటికి తీసుకుని మీకు కల నుంచి చెప్పి ఇంటికి పంపిస్తే వాళ్ళు ఎక్కడో గుడిసిలో పండిస్తారు ఎండలో మొత్తము పక్కగా అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎంత నేను చూస్తే నేనే భయపడ్డా అంత భయంకరంగా సరే చెప్పేసి తెచ్చిపోతే ఏమైంది అంటే వాళ్ళు చెప్పట్లేదు కానీ ఏదో ఏదో ఏదో ఒక రోగం భయంకర రోగం ఏ రోగం వాళ్ళకి తెలియదు సరే చెప్పి నూనె తీసుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేయించిన అబ్బాయి చేత పాపాలు ఇప్పించిన ఏసుప్రభు నేను స్వస్థ నమ్ముతున్నావా ప్రభుడుతుంది కదా నేను ఈ కార్యం చేయడానికి నువ్వు నమ్ముతున్నా ఎవరు నడుపుతారు అక్కడ కువార్తల్లో పుట్టివాడు నడుపుతాడు నేను ఈ కార్యం చేస్తా నీకు నమ్మకం ఉందంటే ముందు ప్రభావం అంటుంది ఇది మనం తీసుకో రిసీవ్ చేసుకోవాలి ఈ మాట మనం ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి మనం ఎక్కడైనా ప్రార్థన రోగికి ఇది మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని రిలీజ్ చేయాల అప్పుడు ప్రార్థన చేపించిన పాపాలు ఇప్పించి నూనె ప్రార్థన చేయించిన ఈ నూనె పెట్టమ్మా మొత్తం పెట్టు ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి వచ్చేసిన వచ్చేసిన నేను ఏం చెప్పాను బ్రదర్ వీళ్ళని ఫాలోఅ ఫాలో అప్ చేయండి బ్రదర్ వీళ్ళు మంచిగా వింటున్నారని చెప్పి చెప్తే రండి అని చెప్పంటే నెల రోజుల దాకా ఒక్క వ్యక్తి ఆ చోటకు పోలేదు పక్కనే ఊరు అస్సలు ఫోన్ కూడా పోవాలి నాకు ఎందుకు ప్రార్థనలో కూర్చున్న ప్రేరేపణ ఆ ఎట్టన్న వాళ్ళు ఎట్టన్నారో పోయిన లేదని చెప్పి ఫోన్ నెంబర్ లేదు వాళ్ళే నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఏదని చెప్పండి అస్సా పాస్టర్ గారు మేము పోలేదండి అని చెప్పి ఎందుకు వాళ్ళు చెప్పారు కదా దగ్గరే కదా మీకు పోవచ్చు కదా చర్చ అయిపోయినాకంటే పోలేదు అప్పుడు నేను ఏం చేసిన తా నాకు ఎందుకు దేవుడు ప్రేరేపిన వెళ్ళిన త్వరగా ఎక్కడించాను ఒక ఆదివారం రోజు అక్కడ పోతే పోయిస్తూ వార్త మళ్ళా పోయితూ అప్పుడు నన్ను నన్ను గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు అప్పుడు గుర్తు పెట్టుకుంటే అప్పుడు మీ మీ బాబు ఎక్కడున్నా నన్ను అడిగిన అడితే అయ్యా అని చెప్పడం సాక్ష్యం మొట్టమొదట దేవుడు చేసిన కార్యం నా పరిచర్యలో మొట్టమొదట ఆ వ్యక్తి చెప్తుండేమని అయ్యా మీరు వచ్చే రోజు ప్రార్థన చేశారు కదా రెండో రోజే డాక్టర్ చెప్పిన చనిపోతులన్నీ వాళ్ళని వదిలేసుకున్న చచ్చిపత్రన్ని అందుకు వాళ్ళని పక్కన ఏదో గుర్చులు పెట్టిన పోయా వారికి ఆహారం ఇస్తారు అప్పుడప్పుడు మా దగ్గర ఎవరు ఉంటారు కానీ రెండు రోజుల తర్వాత అతను మెల్లగా లేచి మంచిగా తింటుండో బలం పొందుకుంటూ ఇప్పుడు ఏటకు పోయినా వాళ్ళు కుందేలు పడతారు కుందేలు ఉడతలు పడతారు అన్నమాట వాళ్ళు విత్తది అవి పెట్టి సంతకు పోయి అమ్ముతున్నాను అంటే కుందేలు పట్టాలంటే వాడు ఎంత చలాక్కిగా పరిగెత్తాలా నేను అతను చూడాలనే ఆశ అయ్యా చాలా దూరం పోయింది అయ్యా చాలా రోజుల చీకటి సరే పర్లేదు అప్పుడు నాకు అనిపించింది బా ప్రీ ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా అసలు ఎంతగా నేను అక్కడ వంద వంద దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నాను నా హృదయం అంతగా ఉప్పొంగిపోతుంది ప్రభు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన బిడ్డ చచ్చిపోయి ఉండే దేవుడు బతికిచ్చింది వాళ్ళు శువార్త చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులు ఇంకో ప్రాంతాలు అక్కడ చర్చి స్టార్ట్ చేసింది కొంతకాలం నడిపించింది తర్వాత వాళ్ళు ఏరే ఊరికి పోతారు వాళ్ళొక బలం ఏంటి ఏంటంటే ఈ ఊర్లో ఒక రెండు మూడు నెలలు ఉంటారు తర్వాత ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు కానీ ఉన్న నాలుగు మటుకు చాలా బలం వచ్చినా వాళ్ళని అప్పుడు పోయేవాడిని చాలా నెలలు సువార్త ఎట్లా చెప్పాలనేది నాతో పాటు నన్ను అది చెప్పేవాడు అట్లా అట్లా ఈ రోజు వాళ్ళు అని శువార్త చెప్తున్నారు సేవకులు అసలు ఊరు దాడిపోయేవాళ్ళు కాదు ఈ రోజు దేవుని కృప వల్ల వాళ్ళు శువార్త చెప్తున్నారు ఇది ఎట్లా సాధ్యం మనం అర్థం చేసుకోవాలా ఇది మనం గొప్పతనం కానే కదా ఎవడో ఒకడు ముందు అడుగు వేస్తే ఆ రోజు ప్రభు ఎట్లా ముందు అడుగు వేసి ఆయన శువార్త ప్రకటించుకుంటూ కార్యం చేసుకుంటూ పోతుండో దేవు నామన ఈ రోజు ఏసుక్రీస్తున్నాం ధరించుకున్న మనం కూడా అట్లా మనం ముందుకు పోతూ ఉంటే దేవుడు గొప్ప గొప్ప కార్యం చేస్తున్నాడు అప్పుడు తండోప్ప తన జనసము వెంబడించినప్పుడు ఇదిగో ఈయన నేను ప్రభుని అప్పుడు క్రీస్తుని మనం ప్రకటిస్తాం అక్కడ ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తాం ఆ లెవెల్లో ప్రభుని మనం ప్రజెంట్ చేయాల అంటే చాలా మంది తెలియదు దేవుడు ఆయన దైవత్ అలా ఎలాంటి దేవుడు అనేది మన మన హృదయం నుంచి తీయాల బయటికి ఆ లెవెల్లో ప్రభుని చూపించాలి నా ఆశని ఎవరు ప్రకటించని రీతిగా చంద్రసేబు చెప్తుండో ఎవరిని ప్రకటించిన రీతిగా నేను నేను ప్రకటించాలా ఎవరు చేయని కార్యం చేయాలంటే అతని గర్వంతో చెప్పేది కాదు కదా ఆశ పట్ల తప్పేమని చెప్పండి తప్పు కదా అంటే ఈ ఇవన్నీ ఎవరో ఒక చెప్తే కదా మనకు ఆసక్తి వచ్చింది చెప్పండి కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని ముగిస్తే చాలా టైం అయిపోయింది అలాంటి ఆసక్తి కలిగి మనం కూడా ఎక్కడ నచించిపోయిందో అక్కడ పోయి మనం ఎంతకాలం వాడు ఆల్రెడీ అబ్బా చేసుకున్నారు ఇప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళంత సునాసం కాదు ఒక శత్రు మీద ఒక రాజ్యాన్ని యుద్ధం చేయాలంటే వాడిని ఓడగొడితేనే ఆ రాజ్యాన్ని కాబట్టి యుద్ధానికి సిద్ధపడ దురాత్మ సమూహాలన్నీ సిద్ధపడే యుద్ధానికి వాడు జమ చేసి పెట్టిన వాడి మనం కూడా దేవుని సైన్యంలో మన చేరి ఆ దురాత్మలను సంహరించి దేవుని బిడ్డలు బయట తీసుకొని రావాలా ఆ యుద్ధానికి మనం సిద్ధపడాలా ప్రార్థన కోరకు అది ప్రార్థన మనకు తెలుసు ప్రార్థనలో మనం ప్రభులకి విస్తారమైన ప్రార్థనలు కలిపి మన ప్రాంతాలపై పరిచయం చేస్తుంటే భూ తల్లకిందులు కావాలా ప్రతి ఒక్కరు ఇదే తాత్పర్యం మన అందరం ఇక మీదట మనం ముందుకెళ్దాయి ఎన్నో బలహీతలు అడ్డొస్తూ ఉంటాయి మనకి వాటన్నిటి మనం షేదించుకోవాలా ప్రభు ఆయన నమ్మదగిన వాడు కృపగలవాడు వాటి నుంచి మనం విజయం పొందాలా సంపూర్ణ లోటుకు సాగిపోయి తన ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తూ ప్రభు చెంది నడిపించాలని అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం అందరూ కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం ప్రవ్వా అలాంటి పరిచయ కొరకు నేను సిద్ధంగా ప్రవ్వ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎవరైతే అలాంటి తీర్మానం చేస్తున్నారో ప్రవ్వా మేము ఈ రోజు మేము తీర్మానం చేసుకుంటాం మేమందరం ప్రవ్వా ఎక్కడ నశించిపోయిందో అక్కడ మేము వెతకాల ప్రభావ మమ్మల్ని మేము నశించిపోయిన వాళ్ళం ఒకప్పుడు మేము మమ్మల్ని వెతికిన ప్రభావం రక్షించినా ఈ రోజు ప్రవా రక్షింపబడ్డ మేము కూడా ప్రభ్వా ఎక్కడ నశించిపోయిందో ఆ ప్రాంతాలకు వెళ్ళాల ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగులు మీరు ప్రకటించాలి మీరే ఆ వెలుగు ఆ వెలుగులు మాకు వెళ్తున్న ప్రభావం వెలుగులాగా మా దగ్గర మీరు ప్రభావ రోజు కాబట్టి ఆ చీకటి గల చోట మేము వెలగాల మేలు తీసుకొని రావాలా స్వస్థతలు జరగాల సూచిక మహాత్లు జరగాల వీరి దేవుడు గొప్ప దేవుడు అని మనుషులందరూ ప్రభావ ప్రతి మోకాలు ఏసుకు ఇస్తున్నా వంగనిగాక అలా ప్రవా ఆ రీతికి మేము సుగా చెప్పాల ప్రభావా మేము బలహీనం ప్రవ మీరు బలవంతుడు ప్రవ మీ శక్తి మాకు ఈ ప్రవ ఇది మా వల్ల కాదు ప్రభావా కేవలం మీ ద్వారానే మాకు సాధ్యం తండ్రి మీద మేము ఆధారపడుతుంది మీరు మాకు వాగ్దానం చేసినా ఇదిగో యుగ సమాప్తి వరకు మీ సదాకాలను మీతో ఉన్న మాతో మీరున్న ప్రభావ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ఆ నేకులు ప్రభావ మీరు తీసుకుని దినం మీకు అప్పచెప్పాలా ప్రభావ ఆత్మలు అలాంటి ప్రయాసం ఏం పోవాల ప్రవా అనేకలు కొరకు మేము విజ్ఞాపం ప్రారంభించాలా మా ప్రాధాన్య జీవితంలో మా పరిచయంలో మా జీవిత విధానంలో మార్పులు రావాల ఎక్కడ మిస్టిక్స్ ఎక్కడ బలహీతలు వాటి మీరు సరి చేసుకోవాల ప్రభావాలుగు సరి చేసుకుని ముందుకు పోవాలా ప్రావా అప్పుడే మేము యుద్ధం పోరాడగలం ప్రభావా విజయం పొందగలం ప్రభావా అలాంటి యుద్ధంలో మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆశ్రయించి ఉంటున్న వాళ్ళందరూ అభిషేకించి ప్రతి చోట మీరు మమ్మల్ని శాస్త్రం పెట్టుకోమని ఏసుక్రీశ పశువుల నామం ప్రార్థన తండ్రి ఆ మన ప్రభుత్వ కృప సమాధానం నడిపి ఆరాధన ఎవరైతే ఆరాధన పాల్గొనేదో ఆ కుటుంబాలికాలం తోడే ఆ మేన్స్ నివదీ <gülüyor> కాలా